నమ్మకం ఏంటండి ప్రేంగుల గిరిరాజ నిపాదాలు పొందనాలు స్తోత్రస్తున్నాను తండ్రి ప్రభు దిన వండు అయ్యా నిపాసం నిరాటానికి అనుగ్రహించిన ప్రభుత్వం పొందనాలు ప్రేంగుల గిరిరాజ మీ యొక్క కార్యాలు మా జీవితాల్లో మీరు అయా యొక్క కార్యాన్ని మా దేవుడుగా మాకు రక్షకుడుగా మా ప్రభువుగా మా కోటగా ఉన్నటువంటి విధానాన్ని బట్టి అయ్యా మీరు ప్రేమించిన విధానాన్ని అయా మీరు మా జీవితంలో చుట్టినటువంటి ఆ యొక్క నామకత్వం అయ్యా ఆ యొక్క కృపను బట్టి మీ దేవ ఇంటికన్నా రెండు చూపించడానికి మాకు ఏ విద్య లేదు ఏ మనం లేదు కానీ అయ్యా దేవులం మీ యొక్క ప్రేమ మీ యొక్క సంకల్పం మీ యొక్క ప్రతిపై మీ పొందన్నారు అయ్యా చేతి బిడ్డకై మీకు వందన చెల్లించుకుంటున్నాను అయ్యా మేము మనస్సు తీస్తుండగా అయ్యా మీ యొక్క వాక్యాన్ని మధ్య మీరుండండి అయ్యా మీ ఆత్మకృతికి మా ప్రతి వాళ్ళనిపించండి అయ్యా మాకు ఎందుకంటే ప్రతి అయ్యా మీకు మయంకరంగా ఇంకో దేవ ఘనక తెచ్చేదిగా ఉంటానికి సహాయం చేయండి ప్రేమ కలిగిన తా స్మహిం కలిగిన తర్వాత మరి ముఖ్యంగా అయ్యా మేము నేర్చుకుంటున్నటువంటి ఆ యొక్క ధ్యానాంశంలో అమ్మకం అయిన తరిగితే దేవ జ్ఞానం లేని వారము అంత తెలివి దేవ అతని దగ్గర లేని వారు అని ఒప్పుకుంటున్నాం అయ్యా మీ వచ్చిందిగా మీ దేవా నమ్మకం తంటే అయ్యా మీ యొక్క బయలుపరుస్తూ మా కనుక ఆపిస్తున్నాం తెలుగుల తంటే మా సమయాన్ని నీకు తప్పది మమ్మల్ని చెప్పిన తప్పిది మీ పాదాలు మమ్మల్ని తప్పుకుంటే మీ నామాన్ని హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గిచ్చుకుంటే కేవలం ఒకటి వారము తనకు మరణ వారమని మా ఆరక్షకుడు మా ప్రభుని వారి పరిస్థితులు అయినా బ్రతికిమాల నా సర్వమైనా ప్రభు అర్పించు కు అంగీకరించు నితకై నా సర్వర్వమైనా ప్రభు ప్రాణాత్మాో తలంపు క్రియలు అన్నియు అన్నీకో కైకనుమోసు జీవించ గోరీతి నికొరకే నేకే మహిమాఘనత జీవించ గోరీతి నీకోరకే నా మహిమాఘనత నర్వమిన ప్రభు అర్పించు కుై అంగీకరించు నే నా నింపు నిేమాతో నీ కృపతో నడిచేదను మెండక్తితో నీకృపతో నడచేదను మెండైనా నిశక్తితో గణపరచోరీ నీనామను నీకే మహిమా గనత గనపరచోరీతి నీనామమును నీకే మహిమగనర్వమిన ప్రభు అర్పించు కుై అంగీకరించు నీ నీ సేవా చేయూటకై నా కళ్ళు చేతులెల్లా నా నీసేవాపింతును నానాలు నిన్న స్తిం పా ని నికే నీకే మహిమగనత మనసార ప్రేమి నిను ప్రభువా నీకే మహిమాగనత నర్వామిన ప్రభూ అర్పించు కునికై అంగీకరించు చేయుటకై అంగీకరించు నేడి చేయు టలు సార్ చంద్రశేఖర్ సార్ సార్ సో సార్ మీరు ఎంటర్టైన్ చెయ్యండి లెట్ ఎవ్రీబడి పార్టిసిపేట్ అండ్ దెన్ యూ కంక్లూడ్ సార్ నమ్మకం దాజాదాలు ప్రభు దిన మందు అయ్యా మీ పాశని చానికి అనుగ్రహించిన ప్రభుత్వం పొందాడు ప్రేంగుల గిరిజా మీ యొక్క అద్భుత కార్యాలు మా జీవితాల్లో మీరు చేసినటువంటి అయా యొక్క రక్షణ కార్యాన్ని మా దేవుడుగా మాకు రక్షకుడుగా మా ప్రభువుగా మా కోటగా ఉన్నటువంటి విధానాన్ని బట్టి అయ్యా మీరు మమ్మల్ని ప్రేమించిన విధానాన్ని బట్టి అయా మీరు మా జీవితంలో చెప్పినటువంటి ఆ ఆ యొక్క కృపను బట్టి మీ పొందన చెల్లించుకుంటున్నాను ట్రైన్ల నుంచి అంటే మహిళల ఈ యొక్క తీవ్రంగా ఉన్నటువంటి ఈ యొక్క దేవ మధ్యలో కంటే మమ్మల్ని చిన్న గురుకులుగా ఏర్పాటు చేసుకొని అయ్యా మేము చూడటానికి మీరు అనుభవిస్తున్న కృపైన్ మీరు నడిపిస్తున్న సహాయం పొందాం దేవ ఇంటి కనుక రోజు చూపించడానికి మాకు ఏ విద్య లేదు అయ్యా కేవలం మీ యొక్క ప్రేమ మీ యొక్క అనాది సంకల్పం మీ యొక్క కృపే మీ కొందన్నారు అయ్యా చేతి బిడ్డకై మీకు నాకు చెల్లించుకుంటున్నాను అయ్యా మనస్సు ఇస్తుండగా అయ్యా మీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా అయ్యా మధ్య మీరుండండి అయ్యా మీ ఆత్మ ప్రతి మా ప్రతి ఎలా అయ్యా నమ్మకం ఎందుకంటే ప్రతి మాట అయ్యా మీకు భయంకరంగా మీకు దేవ జనక తెచ్చేదిగా ఉంటానికి సహాయం చేయండి ప్రింగ్ కలిగిన తా మహిళ కలిగినంత అంటే మరి ముఖ్యంగా అయ్యా నేను నేర్చుకుంటున్నటువంటి ఆ యొక్క ధ్యానాంశంలో అయ్యా నమ్మకం ఎంతే దేవ జ్ఞానం లేని వారము అంత తెలివి దేవ అతను ధర అయ్యా మీ వైపుగా మీ యొక్క దేవా నమ్మకం ఎంత అంటే యొక్క బయలుపరుపు మాకు प्रार्थना हे لله संजी मा समय न मी तकलीफ हमन मी से तकलीफ ने पारल से हमन मी बिना मान हेस्तु हमन मी तज्य ये اللهم तुवारन कन मान वारन वारक्ष करू मा प्रबने कृस्तु वर उपस्थित हो ना बिर्त माला भेटकुना तरि आमेन आमेन आमेन यू वांट मी टू सिंग अ सॉन्ग ऑर एनीवन నా సర్వమిన ప్రభు అర్పించుకుందూ నీకై అంగీకరించు నిసేవేయూతై నా సర్వమైనా ప్రభు ప్రాణాత్మాో తలంపు క్రియలు అన్నయూ నికోరకే కైకనుమోసు జీవించ గోరీతి నికొరకే నీకే మహిమా గనత జీవరీ నికొరకే నేకే మహిమాఘనత నర్వమిన ప్రభు అర్పించు కుై అంగీకరించు నే చేయుటకై వెలిగించు నాతో నింపుమో నీ ప్రేమాతో నీ కృపతో నడిచేదను మెండైనా నీ శక్తితో శక్తితో నీకృపతో నడచేదను మెండైనా నిశక్తితో గణపరచోరీనామ నీకే మహిమాగన నా సర్వమిన ప్రభు అర్పించుకుందూనీకై అంగీకరించు నిసేవా చేయూటకై నా కళ్ళు చేతులెల్లా నీసేవా కర్పించును నాూకా నిత్యము నిన్ను స్తుం పానసార పాదీనా నీకే మహిమాగణ మనసార ప్రేమీం తు నిను ప్రభువా నీకే మహిమాగణత నా సర్వమిన ప్రభు అర్పించు కునిక అంగీకరించునేది నిసేవచేయూటకై అంగీకరించునే నిసేవచేయూట మీరు ఇంట్రడెన్ చెయ్యండి పార్టిసిపేట్ యుక్లూడ్ సార్ అందరు కళ్ళు మూసుకొని ప్రార్థించుకోండి మీలో మీరు ప్రభానా తను మాట్లాడు వాక్యాలను నీ సత్యాన్ని నా మనసు పరిపరి విధాలుగా పూనియకుండా కాపాడు నేను అదనలో నీ సత్యాన్ని లైఫ్ లో ఇంకొక అవకాశం ఉండకపోవచ్చు మనకి ఈ యొక్క వాక్యాలు ధరించడానికి ఆ రీతిగా ఎన్నో తరాలు పోగొట్టుకున్నాయి ఈ వాక్యాలని కానీ మన టైంకి వచ్చింది కాబట్టి మనం దీన్ని పోగొట్టుకోవద్దు మనల్ని దాటి ఇంకొకరికి వెళ్ళిపోతుంది ఇంకో తరానికి వెళ్ళిపోతుంది ఈ వాక్యం పరశుధర వండ్రి మీకు వదనాలనైనా కృపయడం మీకు స్తోత్రాలు తండ్రి ఈ యొక్క తండ్రి మళ్ళీ విశ్రాంతిద్దామన్న ప్రభావం మిమ్మల్ని స్థుతించలాగా గణపరచలాగా మీ యొక్క స్వరని వినలాగన ప్రభా మీ యొక్క వాక్యాన్ని వినలాగిన మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ఎంతో బదనాలు ఎంతో ఇది చూడలేని స్థితిలో ఉన్నారు ఈరోజు ఎంతోమంది పొందలేని స్థితిలో ఉన్నారు నాయన మీకు పరిశుధాత్మ సహాయం మాకు అనుగ్రహించండి ఈ వాక్యాలయాల్లో నిసత్యాన్ని గ్రహించలాగా మా యొక్క ఆత్మీయ నేత్రం విప్పండి ఇందులో ని గ్రహించడమే కాదు నాయన మేము అనేకలకు ప్రకటించాలా ప్రభా అదే ధన్యత అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఏ సుక్రీస్తు ప్రార్థిస్తున్నాం తండ్రి మెయిన్ మనం ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ప్రకటన గ్రంథంలోని వాక్యాలు జరిగిస్తా ఉన్నాం ఇది చాలా మంది బహు కష్టతరమైంది అంటారు కానీ నేనైతే ఎప్పుడంత కష్టతరం అనిపి అూడలేదు ఇది డిఫికల్ట్ అంటారు కానీ ఇది డిఫికల్ట్ కాదు డిఫరెంట్ అంట నేను అంతే ఇట్స్ అ డిఫరెంట్ బుక్ ఫ్రమ్ అదర్ బుక్స్ డిఫికల్ట్ అంటే డిఫికల్టే కష్టం అంటే కష్టమే ఉంటది అది ప్రభు వలన కలిగింది ప్రభు మనకి చూపిస్తాడు ఎందుకంటే ఒక తరం వారికి ఇవి చూపిస్తా అన్నాడు ఇవి వారికి అనుగ్రహించబడలేదు కానీ మీకు అనుగ్రహించబడి అన్నప్పుడు అవును నాకు అనుగ్రహించబడింది ఇది నేను స్వీకరిస్తా వారికి అనుగ్రహించబడలేదంటే ఒక తరంకి అనుగ్రహించాలి వాళ్ళు ఎవరనేది నేను జడ్జిమెంట్ చేస్తలేదు వాళ్ళు దేవుణ్ణి సంపూర్ణంగా వెంబడించినరా దేవుని కొరకు సంపూర్ణంగా జీవించిన అనేది కాదు క్వశ్చన్ వారికి అనుగ్రహించబడలేదంటే వాళ్ళలో ఏదో బలీనతలు మీకు అనుగ్రహించబడే అయినప్పుడు నువ్వు స్వీకరిస్తే నీకు ఖచ్చితంగా అర్థం అవుతాయి లేదు అంటే వాళ్ళ గుంపులో వండిపోతావు నువ్వు ఈ గుంపులు ఉండలేవు అనుగ్రహించబడ్డ వారి గుంపులో ఉండాలని ఈ వాక్యం హెచ్చరిస్తాయి ఇదే ప్రధానంగా ఫస్ట్ చాప్టర్ ఎందుకు అంత డెప్ అంత డీటెయిల్డ్ గా చూస్తున్నామంటే అది ప్రిపరేటరీ చాప్టర్ లాగా ఉంది తక్కిన చాప్టర్స్ కి ఆ ప్రిపరేటరీ చాప్టర్ ని మనం చదవకపోతే తకిన చాప్టర్స్ ఏమి అర్థం కావు చదువుతా ఉంటాం మెకానికల్ గా బ్లైండ్ గా వెళ్ళిపోతా ఉంటది కానీ ఒక్క వర్డ్ కూడా అర్థం కాదు నేను చిన్నప్పుడు ఒక పాట పాడేవాళ్ళు నా యొక్క సండే స్కూల్లో కానీ బిబిఎస్ లో ఇంక వాగ్దానం అన్ని నావి అని ఎవ్రీ ప్రామిస్ ఇన్ ద బుక్ ఈస్ మైండ్ ఎవ్రీ చాప్టర్ ఎవ్రీ వర్స్ ఎవ్రీ లైన్ అని మరి అప్పుడు చిన్నప్పుడు ఆ రీతిగా పాడినప్పుడు ఇదంతా నాదే అని ఎందుకు స్వీకరించలేదు స్వీకరిస్తే ఖచ్చితంగా నీదయ్యేది ఎవ్రీ చాప్టర్ ఎవ్రీ వర్స్ ఎవ్రీ లైన్ ఇప్పుడు నేను చెప్తాను ఎవ్రీ వర్డ్ ఆ పాటలు లేదనుకోండి ఎవ్రీ వర్డ్ ఈజ్ మైండ్ ఎవ్రీ లైన్ ఈజ్ మైన్ ఎవ్రీ వర్డ్స్ ఈజ్ మైండ్ ఎవ్రీ చాప్టర్ ఈజ్ మైన్ ఎంటైర్ బుక్ ఈజ్ మైన్ అని నువ్వు విశ్వాసంలో స్వీకరిస్తే అవి నీకు తన బిడలకు కాకుండా ఇంకొవరికి చెప్తాడైనా కాబట్టి వర్డ్స్ వన్ లో మనం చూసినాము అంటే జస్ట్ క్విక్ రివ్యూ కొంతమందికి క్విక్ రివ్యూ ఏంటంటే వర్డ్స్ వన్ లో ఇది ఈ పుస్తకం ఎవరికొరకు రాయబడింది ఫస్ట్ పాయింట్ So we're Może to show unto his servants The first part heard is that we can be done by the Master's Day Which means to E.S. by operators. In these great passages he has converted unto his servants This means whether your master is as the atheist or the były sheep, rather than recall you this is an Gethfore backs podcast because then he would show woens the truth to Jesus. Thank you very much. For the first part he creates��aniaUB birds కట్టి సంగతులు త్వరలో సంభవింపినవి ఎప్పుడు రాయబడింది ఇది టూ థౌసండ్ రాయబడింది టూ థౌసండ్ క్రితం త్వరలో అంటే మనం టైం ఎప్పుడు లీనియర్ గా చూడొద్దని మనకి హెచ్చరిక లాగుంది టైం దేవుని దృష్టిలో ముందుకు వెనకలిగి వెళ్తా కాబట్టి ఈ వాక్యాలన్నీ ఎవరి రాయబడ్డాయి అంటే నీ కొరకు మనం దేవుని దాసలం కాబట్టి మళ్ళీ నీ కొరకు నా ఖచ్చితంగా నీకు ఇవి అర్థం అవుతాయి ఎందుకంటే మూడో వచనంలో చూడండి సమయం సమీపించింది త్వరలో రాబోతుందండి మొదటి వర్షణం అంటుంది సమయము కానీ మూడవ కోరిక కూడా ఆల్రెడీ సమీపించింది రాబోతుంది అంటే ముందు భవిష్యత్తు సమీపించింది అంటే ప్రజెంట్ ఈ ప్రవచన వాక్యంలో చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకున్న వారును ధన్యులు కాబట్టి ఇది మన ప్రభుకి సంబంధించిన వాక్యం కదా ఎందుకు ధన్యులు అంటే చూడండి వాటిని చదవడం కూడా ధన్యతనే చక్రవర్తి అంటాడు ఇవి చదవడమే ధన్య ధన్యతనే కాదు గైకొన్న వాడు కూడా ధన్యులు చదువు వాడు కూడా ధన్యులే గైకొన్న వాళ్ళు కూడా ధన్యులే ఎందుకు ధన్యులు అంటే నేను వారం అనుకుంటే చూపించిన శిష్యులు ప్రభువుని సన్నిహితంగా ఉండి ఆయన చేస్తున్న అద్భుతాలు చూస్తున్నారు ఆయన దేవుడు గ్రహించగలిగినారు అంత సన్నిహితంగా అతనితో పాటు ఉండి ఆయనను స్వీకరించారు కానీ నువ్వు నేను ఆయనని ప్రత్యక్షంగా చూడలేదు కదా ఆయనని చూడకుండా మనం నమ్మినే మళ్ళీ ఎవరో ధన్యులు చెప్పండి శిష్యుల మనమా తోమాతో అదే విషయం హెచ్చరించండు తోమాతో చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మిన ధన్యుడు కాబట్టి శిష్యుల కంటే మనమే ఎక్కువ ధన్యులం ఎందుకంటే యేసుప్రభుని చూడకుండా మనం స్వీకరించినాం ఆయనని వెంబడిస్తున్నాం ఆయన కొరకు జీవిస్తున్నాం వాళ్ళు చూసి చనిపోయారు ఆయన గురించి ఆయన జీవం గల తెలుసుకొని ఆయనతో పాటు తిరిగి ఆయనతో పాటు తిని పండుకొని సేవ చేసిన వాళ్ళు అటువంటి వాళ్ళు కానీ వాళ్ళకంటే ఎక్కువ ధన్యత మనకి ఎందుకంటే ఆయననే కదా ఈ యొక్క ఏసుక్రీస్తు తన దాసులో కనపరిచినాడు ఆయననే ఈ వాకు కదా అతడు దేవుని వాక్యం గుర్చి ఏసుక్రీస్తు సాక్ష్యాన్ని గుర్చి అని చెప్తున్నాడు కాబట్టి ఈ ధన్యత ఎవరికి అంటే ఆసియాలో ఉన్న ఏడు సంఘంలోకి అంటున్నాడు కాబట్టి పోయి నిన్న నేను చూపించిన మొన్న కూడా చూపించిన ఆసియా లేదు ఆసియా లేదు ఈ ఆసియా ఇప్పుడు చూస్తున్న ఆసియా వేరే అప్పుడు చూస్తున్న ఆసియా వేరే ఆసియా మైనర్ ఆసియా మేజర్ అని చూసినాం మనం అది కాబట్టి ఈ రోజు ఆసియా మై యాక్చువల్ గా అయితే ఆ ఏడు సంఘాలు ఆసియా మైనర్ లా ఉండేది అంటే వెస్టర్న్ టర్కీ భాగంలో ఉండేది దాని టర్కీ ఎనటోలీ ఎనటోలి గా ఈ రోజు అవి లేవు అన్ని శిథిలం అవి బిల్డింగ్స్ అన్ని ఆ ప్రజలందరూ ఆ చర్చెస్ కి సంబంధించిన ప్రజలందరూ గ్రీస్ కి తరలింపబడ్డారు ఎంతమంది తెలుసు గ్రీస్ నుంచి రోమ్ పుట్టిందని చరిత్రాత్మికంగా కాబట్టి ఈ వాక్యాలు కొన్నిసార్లు రోమ్ కి తగినట్లు చూపిస్తా ఉంటాడు అందుకే మనం భవిష్యత్తులో కొన్ని చాప్టర్స్ అవుతాపుడు రోమ్ తిరిగి రావడం మనం చూస్తూ ఉంటాం అయితే గ్రీస్ అలెగ్జాండర్ తర్వాత రోమ్ ఎట్లా బయటకు మనం చూస్తాం అది ఇప్పుడు నేను చూపించాను ఇంకా టోటల్ గా వెళ్ళిపోతాం మనం ఈ రోజు మటుకు ఈ కొన్ని కొన్ని విషయాలు కొన్ని ఎలాబొరేట్ గా నేను చూపించాలనుకుంటున్నాను ఏంటంటే ఇందులో సెవెన్ ఏడు మృగములు ఏడు తలలు ఏడు రాజ్యములు ఏడు సంఘాలు అన్ని ఏడు ఏడు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉంటాం ముఖ్యంగా ఒకసారి పదమూడవ వచనం చూడండి పదమూడవ వచనం ఎందుకంటే నిన్న నైట్ నిన్న పదమూడవ వచనం చూసిన తర్వాత మనం కొన్ని కిందికి వెళ్తాం ఎందుకంటే మనం నిన్నటి వరకు పదవ వచనం వరకు చూసినాం పదమూడులో ఒకసారి పద నుంచి చూడండి ప్రభుదిన ముందు ఆత్మభండగా బూర ధ్వని వంటి గొప్ప స్వరం కాబట్టి ఇది ఇది రియల్ గా ట్రంపెడ్ సౌండ్ కాదు బూరధ్వని వంటి గొప్ప స్వరం అంటే ట్రంపెట్ సౌండ్ దేవుని స్వరం అనేది ఇక్కడ చెప్పబడుతుంది ఇది ఇది ఒక క్లూ అన్నట్టు ఇంకా సబ్సిక్వెంట్ చాప్టర్స్ మనం సెవెంత్ చాప్టర్ నుంచి లెవెన్త్ చాప్టర్ ఇవన్నీ వెళ్తా ట్రంపెట్స్ కనిపిస్తా ఉంటాయి థర్టీన్త్ చాప్టర్ లెవెన్ లెవెన్త్ ట్వెల్త్ థర్టీన్ చాప్టర్స్ ట్రంపెట్స్ ఉంటాయి ఈ బూరధ్వని వంటి గొప్ప స్వరం అంటే ఈ ట్రంపెట్ సౌండ్ ఒక స్వరము దేవుని స్వరం అని చెప్తుంది ఆయన మాట్లాడితే ట్రంపెట్ బూరధ్వని లాగానే ఉంటది ఆ సౌండ్ అయితే ఆయన పక్షంగా మనము ఈ స్వరాన్ని లేక గొప్ప స్వరాన్ని మనము ధ్వనింపజేస్తున్నాం అది తర్వాత చూస్తాం ఇప్పుడు చూడడం కానీ ఇప్పుడు ఇక్కడ చూడండి పదకొండోసారి నువ్వు చూచు చిన్నది పుస్తకంలో వ్రాసి ఎఫెస్ స్మరణ పెరగమ తుయతయర సార్ ఫిలదెల్ఫియా లవదకి అను ఏడు సంఘములకు పంపమని చెప్పుట నా వెనక వింటిని వెనక నుంచి వస్తుంది సౌండ్ ఇదిగో వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిని పదమూడవ శ్రంలో తెలువగా ఏడు సువర్ణ దీపములు దీప స్తంభములు అంటే సెవెన్ గోల్డెన్ ల్యాంప్ క్యాండిల్ స్టిక్స్ ఆర్ ల్యాంప్ స్టిక్స్ అంటారు వాటిని ల్యాంప్ స్టాండ్స్ అంటారు ఏడు సువర్ణ దీప స్తంభములు ఆ దీప స్తంభముల మధ్యను మనుషు కుమారుని పోలిన ఒకరిని చూచి ఎట్లా ఉన్నాడో చూడండి మన ప్రభు ఇది నేను ఎందుకు నిన్న నైట్ చూస్తుంటే నాకు సడన్లీ ఫ్లాష్ అయిపోయింది మైండ్ లో ఏంటంటే ఆయన పాతం మటుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండేను ఈ సడన్లీ నా మైండ్ లకి ఏం తట్టిందంటే మన ప్రభు ఇప్పుడు ఎట్లా ఉన్నాడు చూడండి రొమ్మున అంటే ఆయన బ్రెస్ప్లేట్ అండి మన మెడ నుంచి ఛాతి భాగం వరకు బంగారు మీరేమంటారు ఈ రోజు చెప్పాలంటే ఒక పెద్ద నెక్లెస్ అనొచ్చు గోల్డెన్ నెక్లెస్ ధరించింది ఆయన అయితే ఈ రోజు లాంగ్ రాంగ్ టీచింగ్స్ ఏంటంటే గోల్డ్ దూరం ఉండాలి ఆ అది డెఫినెట్లీ రాంగ్ టీచింగ్ ఎందుకంటే వెరీ లేట్ రియలైజేషన్ నా జీవితంలో మన ప్రవే ఇక్కడ గోల్డ్ వేసుకుంటే మీరు గోల్డ్ వేసుకోవద్దని ఎందుకు చెప్పారు ఇంతకాలం అట్లా చెప్పి చర్చి సిస్టమ్ ని పవర్టీలకు నడిపించారు అది పుట్టించింది ఎవరు భూమిలో పెట్టింది ఎవరు రకరకాల మినరల్స్ ని రకరకాల మెటల్స్ ని రకరకాల స్టోన్స్ ని భూమిలో పెట్టింది ఎవరు అనుభవిస్తుంది ఎవరు దేవుని బిడ్డల కొరకు పెడితే ఈ లోకస్తులు దాన్ని మనమేమో వాళ్ళకి తప్పుడు బోధలు చెప్పి ఎవరిని కూడా గోల్డ్ సేకరించనియకుండా ఎవరిని కూడా విలువ గల వస్తువులను సేకరించనీయకుండా పేదవాళ్ళగా చేసినాం కాని మన ప్లవే ధరించి మన మనం పోలి నడుచుకోవడం అంటే నువ్వు ధరించాలా నేనేం ధరించడం నిజంగా చూపించుకోమని చెప్తలేను ఆయన సింబాలిక్ గా చూపిస్తుండేందంటే బంగారం అనేది ఆయన మహిమకు సాదృశ్యం మనమే ఆయన ఆయన మహిమను చూపించిన పోయిన వారం అక్కడ బంగారం ఇప్పుడు నాన్ క్రిస్టియన్ ఫ్యామిలీస్లో ఎవ్రీ మంత్ ఒక గ్రామ్ గోల్డ్ కొంటారు వాళ్ళు అదొక ఆచారం వాళ్ళకి ఎందుకంటే ఆ ఒక దేవత ఉంటుంది ఆ దేవత కొరకు కంపల్సరీ వెళ్ళి కొనాలి ఒక గ్రామ్ వాళ్ళు అట్లా మంత్స్ ఒక్కొక్క గ్రామ్ కన్నా ట్వెల్వ్ గ్రామ్స్ గోల్డ్ ఎవ్రీ ఇయర్ సంపాదించుకుంటున్నాడు వాళ్ళు మనమేమో బంగారం పెట్టుకోవద్దు అని ఒక ఒక మతం ఒక ఒక తెగ్ ఇంకొక తెగ అసలు మీరు గోల్డ్ వేసుకోవద్దు స్టేజ్ మీదకి ఎక్తే ఇంకొక చర్చ్ అట్లా మొత్తం డిస్ట్రాడ్ చేసి పడేసారు చర్చ్ సిస్టమ్ ని పవర్టీలకు పడలేదు అది ఇప్పుడు మనకు అది ఓపెన్ అయిపోయింది అనుకోటి దీన్ని మనం ఎట్లా పాటించాలంటే చూడండి దథింగ్ రాంగ్ ఇన్ అక్వైరింగ్ గోల్డ్ ఎందుకంటే ప్రపంచం అంతా ఎకనామిక్ సిచ్యువేషన్ గోల్డ్ మీద ఆధారపడింది గోల్డ్ లేకుంటే రూపీ వ్యాల్యూ రూపీ వాల్యూ తగ్గిపోతా ఉంటది గోల్డ్ మీదనే ఆధారపడి ఉంటుంది ఎంత రిజర్వ్స్ ఉన్నాయో మన దేశంలో దాని ప్రకారాన్ని గోల్డ్ కరెన్సీ కన్వర్షన్స్ కరెన్సీ రేట్స్ పెరుగుతూ ఉంటాయి బట్ ఈ గోల్డ్ ఎందుకు ఏ రీతిగా కొనుక్కోవాలా ఏ రీతిగా నీకు అది కష్టాల కాలంలో సహాయపడుతుంది అనేది నేను ఎంఫసైజ్ చేస్తాను ఎకనామిక్ కాన్సెప్ట్ లో బట్ అది మీ ఇష్టం చెప్పే బాధ్యత అనేది అనేది మనం గ్రహించాలా తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ చూస్తుంది ఏంటంటే వచనంలో ఏడు సువర్ణ దీప స్తంభంలో యాక్చువల్ ఇదే టోటల్ డీటెయిల్ గా నేను ధ్యానించాం అనుకున్నాను ఏడు సువర్ణ దీప స్తంభములు ఆ దీప స్తంభముల మధ్య మన ప్రభు కాబట్టి దీపస్థాభంలో దేనికి సంబంధించి అప్పుడు సెవెన్ పర్టికులర్లీ సెవెన్ అన్న అంశం గురించి కొంత డీటెయిల్ గా నేను మీతో ధ్యానించాలనుకుంటున్నాను ముఖ్యంగా ఇందాక చక్రవర్తితో కూడా డిస్కస్ చేస్తుంటే అది అది చర్చించాలా అన్న విషయం వై బైబుల్ అంతట్లో సెవెన్ ఈ సచ్ఎన్ ఇంపార్టెంట్ వర్డ్ రెయిన్బోలో సెవెన్ కలర్స్ ఉంటాయి కదా అది నేను మీకు చూపించిన ఎన్నిసార్లు ఆ అది ఆశ్చర్యం యాక్చువల్ నోవా జలప్రలం తర్వాత రెయిన్బో చూపించినప్పుడు ఆ దేవుడు ఒక వాగ్దానం చేసి నేను ఎన్నడనూ ఈ రీతిగా శిక్షించాను మనుషులని నీళ్లతో శిక్షించాను అన్నాడు కానీ అగ్నితో శిక్షిస్తే శిక్షిస్తాను నెక్స్ట్ నెక్స్ట్ లాస్ట్ టైం ఈ ఆశ్చర్యం ఏంటంటే ఎప్పుడన్నా మీరు ఆ కలర్స్ చూసినారో లేదు ఆ రెయిన్బో కలర్స్ ని వెబ్ గ్యూర్ అంటారు వెబ్గ్యూర్ అంటే వయలెట్ నుంచి మొదలుకొని లాస్ట్ గా రెడ్ ఉంటది ఎప్పుడన్నా దాన్ని చూసినరా దాన్ని ఆత్మీయమైన సత్యం నేను ఒకసారి డిస్కస్ చేసిన మన కేబిఎం గ్రూప్ ఫస్ట్ ఇది వైలెట్ వైలెట్ రేరెస్ట్ కలర్ ఇన్ ది యూనివర్స్ ఈ సృష్టిలో చాలా రేర్ కలర్ వైలెట్ అందుకని వైలెట్ మన పాత కాలంలో మీరు ఆ లేవి కాండంలో చూస్తే యాజకులు వైలెట్ దుస్తులు ధరించుకుంటే వాళ్ళు ఏపోదు వైలెట్ కలర్ తో చేయబడింది అంటే దాని అర్థం ఏంటంటే వైలెట్ అనేది దైవికమైన రంగు బైబిల్లో కాబట్టి దేవునికి సూచిస్తుంది అది రేర్ కలర్ అందరు ధరించిన అటువంటి షర్ట్స్ అటువంటి బట్టలు వైలెట్ చాలా తక్కువ ఉంటది ఓన్లీ ఆ యొక్క యాజకులు ధరిస్తారు కాబట్టి వైలెట్ షర్ట్స్ కొనుక్కోవచ్చు అని ఒక నేను అందరికి వైలెట్ కలర్ షర్ట్స్ అవి రేర్ కలర్ అవి దైవికమైనవి నువ్వు ప్రభుని ధరించుకోవడానికి సింబాలిక్ గా ఉంటది ధరించుకోకపోయినా పర్లేదు డిఫరెంట్ ఇష్యూ కానీ అదే రెయిన్బోలో లాస్ట్ కలరు రెడ్ కాబట్టి దేవుడే తన రక్తాన్ని చెందించాల అన్న సింబాలిక్ మీనింగ్స్ నేను చాలా కాలం క్రిందట చూపించిన కేబిపిఎం గ్రూప్ వాళ్ళకి అర్థం అవుతాయి అవన్నీ దాని మ్యూజిక్ లో కూడా మనకి సప్త స్వరాలు కదా సెవెన్ కాడ్స్ మేక్ అూజిక్ అంటాం సప్త స్వరాలు ఇవన్నీ గాడ్స్ మిస్ట్రీస్ అన్నట్టు ఆ ఏడు స్వరాలు లేకపోతే మ్యూజిక్ రాదు దాని వారంలో ఏడు దినాలు అదే రీతిగా మనకి సెవెన్ కాంటినెంట్స్ కదా ఏడు ఖండాలు ప్రతి దాంట్లో ఈ ఏడు అనే అంశం గురించి బహు ఆశ్చర్యకరంగా చెప్పబడింది కొన్ని నేను వాక్యాలు మీకు చూపిస్తాను ముఖ్యంగా సామేతల గ్రంథము ఆరో అధ్యాయము పదహారవ వచనం నుంచి సామెతల గ్రంథము ఆరో అధ్యాయము పదహారు పంతొమ్మిదిలో ఈ ఈ ఏడు దేనికి సంబంధించిందని అర్థమవుతే ప్రడంధంలో ఈ ఏడు ఎందుకు రిపీట్ అవుతుంది ఈ చర్చస్ ఈ ఏడు విషయాలలో ఎట్లా తప్పిపోయినాయి అనేది మనం అర్థం చేసుకుంటాం కాబట్టి ఇదంతా బ్యాక్గ్రౌండ్ మెటీరియల్ ఉదాహరణకి సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ఆరవ అధ్యాయం సారీ పదహారవ వర్షంలో యహోవాకు అసహములైనవి ఆరు కలవు అంటే ఆరు అనేది మనిషికి సాధుశం ఎందుకంటే ఆరు అధ్యయనం దేవుడు మనిషిని సృష్టించాడు కాబట్టి ఆరు అనేది మనిషి గుణగణాలకు సాధృశ్యం అయితే యహోవాకు అసహ్యములైనవి ఆరు కలవు కానీ ఆరు నుంచి ఏడవ గుణగణం రావాలా అనేది అంటే దైవికమైన గుణగణం రావాలా కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పదహార వర్షంలో ఏహోవాకు ఆరు కలవు ఏడును ఆయనకు హేయములు కాబట్టి మొదటి ఆరు క్యారెక్టరిస్టిక్స్ ఆయనకి అసహ్యమైనవి నీలో ఉండొద్దు అని చెప్తుండ్రు దాని హేయమైంది అంటే అది బహు అపవిత్రమైంది అన ఆరు అసహ్యమైనవి ఏడవది హేయమైనది అవి ఏమనగా అని సెవెంటీన్త్ నుంచి కౌంట్ చేసుకోండి మీరు అవి ఏమనగా ఫస్ట్ సిక్స్ కౌంట్ చేస్తాను అహంకార దృష్టి గర్వం కదా తెలుసు మీకు కలలాడు నాలుక అంటే నేర మొప్పడం నిందలు నిరపరాధులను చంపు చేతులు అంటే మనకు తెలుసు మనకు మత ఐదవ అధ్యాయంలో ప్రభు చూపించి నీ సహోదరిని ద్వేషిస్తే వాడిని అప్పుడే చంపినట్లు అంటాడు కాబట్టి ద్వేషించడము చంపడం ఈరోజు చర్చ సిస్టమ్ లో అందరూ నరహంతకులు అయిపోతున్నారు ఎందుకంటే ద్వేషము విజృంభించింది చర్చలో ఒక సహోదరు మీద ఒకడు ఒక సహోదరిని మీద ఒక సిస్టరు ద్వేషించుకొని ద్వేషించుకొని అంతా నరహంతకులు అవుతున్నారు ఈరోజు చర్చలో కాబట్టి నిరపరాధులను చంపు చేతులు తర్వాత మూడవ కదా నాలుగవది దుర్యా దుర్యోచనలు యోచించు హృదయము అంటే మోసకరమైన అంటే తప్పు ఆలోచనలు చెడు ఆలోచనలు ఇది నాలుగవది తర్వాత కీడు చేయటకు త్వరపడి పరిగెత్తు పాదములు ఇది ఐదవది కదా కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములు నేను ఎగ్జాంపుల్స్ ఇస్తలేను సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఆరవత్ చూడండి లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి అబద్ధాలు చెప్పేవాళ్ళు లేని వాక్యాలు ప్రకటించేవాళ్ళు లేని వాటిని పలుకు అబద్ధ సాక్షులు వీలంతా ఆరు దేవునికి అసహ్యమైనవి ఈ ఏడవ చూడండి అపవిత్రమైంది ఆయనకి చాలా ఆయన భరించడానికి ఏడవది హేయమైంది ఏంది అది అన్నదమ్ములతో జగడములు పుట్టించువాడు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు ఇవన్నీ జనరల్ గా ఎట్లా ప్రీజ్ చేశారు అంటే ఫిజికల్ లేయర్ లో ప్రీజ్ చేశారు బ్రదర్స్ లిటరల్ బ్రదర్స్ బ్లడ్ బ్రదర్స్ బ్లడ్ సిస్టర్స్ గురించి అన్నదములలో జగడములు పుట్టించేవాడు దేవునికి అసహ్యుడు హేయుడు సారీ కానీ దీని స్పిరిచువల్ లేవర్ లో చూస్తే ఎవరు అన్నదమ్ములు చెప్పండి ఇవన్నీ చర్చ సిస్టమ్ లో నడుస్తున్నాయి ప్రపంచం అనదముల మధ్యలో జగడంలో పుట్టించడం అది దేవునికి బహు అసహ్యమైంది ఆ రీతిగానే చర్చ్ డివైడ్ అయిపోయింది ఈరోజు కాబట్టి ఈ ఏడు క్యారెక్టరిస్టిక్స్ ఈ ఏడు సంఘాలలో మనం చూస్తాం యాక్చువల్ గా నేను జస్ట్ ప్రిపరేటరీ నోట్ లాగా మీకు చూపిస్తున్నాను బట్ ఇవి సబ్సిక్వెంట్ గా మనకు అన్ని బాగా కనిపిస్తా ఉంటాయి ఈ ఏడు విషయాలు కానీ అదే యాకబు రాసిన పత్రికలో వీటికి ఆపోజిట్ గా ఏడు గుణగణాల గురించి మాట్లాడతారు దేవుడు మూడవ అధ్యాయం యాకబు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ అష్టంలో ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి ఆ చర్చలో చూడండి సార్ సో ఎక్కడ చూస్తాం యాకు రాసిన పత్రిక ఆ మూడవ అధ్యాయము పదిహేడవ అష్టం జస్ తెలుగు బైబుల్ లో రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదిహేడు సెవెంటీన్త్ వర్స్ ఇక్కడ ఏడు గుణగణాలు ఉంటాయి మనకి చూడండి అయితే పైనుండి వచ్చు జ్ఞానము ఇవి సెవెన్ క్యారెక్టరిస్టిక్స్ అంటే అయితే పనిండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైంది పాయింట్ వన్ తర్వాత సమాధానకరమైంది పాయింట్ టూ తర్వాత మృదువైనది పాయింట్ సులభంగా లోబడినది పాయింట్ కనికరం పాయింట్ మంచి ఫలములు పాయింట్ నీతి ఫలములు ఇవన్నీ టోటలీ సెవెన్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి సారి మరోసారి చదువుతాను వాటిని చూడండి ఆ పవిత్రమైంది సమాధానంతో ప్రేమించేది ఆ పవిత్రమైనది సమాధానకరమైనది మృదువైనది సులభంగా లోబడినది కనికరముతోను మంచి ఫలములతోనూ నిండుకొని నీతి ఫలము సమాధానం ఇవి టోటల్ సెవెన్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి ఇవి ఉంటే బాగుండే కానీ ఇవి కనిపించవు అన్నట్టు ఆ లో ఎండ్ స్టార్టింగ్ లో ఇట్లుంటారు ఎవ్రీ చర్చ్ ని చివరి వచ్చినప్పటికి ఇందాగా చూసిన ఆ ఆ అదేది మన సామెతలుగా చూసిన మనం అసహ్యమైనవి దేవునికి హేయమైనవి అవి అనిపిస్తా ఉంటాయి మనుషులలో ఎండి టైమ్స్లలో ఒక్కొక్కసారి రోలు రాసిన పత్రిక చూడండి రోములు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రియల్ సేవా జీవితంలో వారికి ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయని పన్నెండవ అధ్యాయము ఆరు ఎనిమిది వర్షాలలో రోమి రాష్ట్ర పత్రిక అధ్యాయం ఆరు ఎనిమిది వర్షాలలో ఏముంది విషయం అంటుందంటే ఇక్కడ దేవుడు ఒక దేవ ఆయన పరిశుద్ధాత్మ ద్వారా కొన్ని వరాలు మనకు అనుగ్రహించను ఇక్కడ సెవెన్ గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ అని ఉంది అక్కడ కౌంట్ చేయండి మీరు ఈ సెవెన్ గిఫ్ట్స్ మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వేరు వేరు కృప వరలు కలిగిన వారమై ఉన్నాము కనుక పాయింట్ ఫస్ట్ చూడండి ఏది ఫస్ట్ సెవెంత్ లో ఏడవ వచనంలో ప్రవచనం అయితే విశ్వాస పరిమాణం చెప్పున ప్రవచించము ఇది చెయ్యాలా ఒకవేళ గిఫ్ట్ ఉంటాయి రెండవది పరిచర్య అయితే పరిచర్యలోను బోధించేవాడైతే బోధించటలోను హెచ్చరించేవాడైతే హెచ్చరించటలోను పని కలిగి ఉందము శుద్ధ మనసుతోను పరి విచారణ చేయవాడు జాగ్రత్తతోను కర్ణించేవాడు సంతోషంతోను పని జరిగిపోవాలేను ఇవి సెవెన్ గిఫ్ట్స్ ఇవి ఇఫ్ సర్వింగ్ ఇఫ్ టీచింగ్ ఇఫ్ ఎంకరేజింగ్ ఇఫ్ కాంట్రిబ్యూటింగ్ ఇఫ్ లీడర్షిప్ ఇఫ్ మర్సీఫుల్ ఈ సెవెన్ గుండగణాలు నీళ్ళ లేకపోతే హోలీ స్పిరిట్ పరిశుధాత్మ లేదన్నట్టు ఇది ఒక సింపుల్ క్లూ అన్నట్టు హోలీ స్పిరిట్ అనాయింటింగ్ ఉన్న వాళ్ళకి ఈ సెవెన్ ఫ్రూట్స్ కనిపిస్తాయి సెవెన్ గిఫ్ట్స్ ఉంటాయి వాడిలో అవి అనుగ్రహించబడింటే వాడికి సర్వింగ్ టీచింగ్ ఎంకరేజింగ్ కాంట్రిబ్యూటింగ్ లీడర్షిప్ అండ్ మర్సీ అక్కడ ఉన్నాయి అవన్నీ లీడర్షిప్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ ద స్పిరిట్ అని లెట్ హిమ్ గివ్ డెలిజెంట్లీ లీడర్షిప్ ఇఫ్ మర్సీ లెట్ హిమ్ డూ ఇట్ చర్ఫుల్లీ ఇఫ్ ఎంకరేజింగ్ లెట్ హిమ్ ఎంకరేజ్ ఇఫ్ కాంట్రిబ్యూటింగ్ టు ద నీడ్స్ ఆఫ్ అదర్స్ లెట్ హిమ్ గివ్ జనరస్లీ ఇఫ్ టీచింగ్ లెట్ హిమ్ టీచ్ ఇఫ్ సర్వింగ్ లెట్ హిమ్ సర్వ్ ఇవి సెవెన్ గిఫ్ట్స్ అంటే ఎందుకు చెప్తుందంటే ఇవన్నీ లేకపోతే ఏం జరుగుతుంది అనేది ఈ చర్చ సిస్టమ్ గురించి ఈ సెవెన్ చర్చస్ కి సంబంధించిన సమస్య అదే చూడండి ఒకసారి కీర్తన గ్రంథము పన్నెండవ అధ్యాయం ఐదు నుంచి ఆరు వచనాలు కీర్తన గ్రంథము పన్నెండవ అధ్యాయము ఐదు నుంచి ఆరు వచనాలు ఈ చర్చ సిస్టమ్ ఏ రీతిగా ఉంటే కష్టం అనేది చెప్తున్నాడు అక్కడ కాబట్టి వాళ్ళు ఏ రీతిగా బయటికి రావాల్సి చూడండి ఐదవ వచనం చేయబడిన బలాత్కరంను బట్టి దరిద్రుల నిర్తూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచిదినను రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలిగజేసేదను అని యహోవ సెలవిచ్చుచున్నాడు ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయో అర్థం చేసుకోవాలా ఆరో వర్షం చూడండి యహో మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసలో ఏడు మార్లు కరిగించి ఊదిన వెండి అంత పవిత్రములు కాబట్టి ఏడు మార్లు కరిగిస్తారు అంటే ఈ చట్ సిస్టమ్ ఏడు మార్లు కరిగింపబడిన వెండి బంగారంతో పోల్చబడి ఉంటుంది అప్పుడే పవిత్రపరచబడుతుంది ప్యూరిఫికేషన్ హ్యాపెన్స్ సెవెన్ టైమ్స్ అంట అది మనకి తెలియదు నేను ఎవరిని అడగాల కంసలి వాళ్ళని అడగాల బ్లాక్ స్పీస్ అంటారు బ్లాక్ స్పీచ్ అడగాల సెవెన్ టైమ్స్ కరిగిస్తే గాని అది మంచి ప్యూర్ గోల్డ్ రాదంట ప్యూర్ సిల్వర్ లాగా బయటగా రాదంట కాబట్టి 7 సెవెన్ అనేది చాలా ఆశ్చర్యకరంగా ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వబడింది 7 టైమ్స్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది అనేది ఒకటి ఆశ్చర్యం నేను ఇంతకుముందు ఎంత డీటెయిల్ గా ధ్యానించలేదు కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ఈ సింబాలిక్ క్యాండిల్ స్టిక్స్ సంబంధించిన విషయాలు నేను చూపించేస్తే కొంచెం ఇంకా మీకు ఇతర ఇచ్చేస్తాను వాక్యం దే క్యాండ్ లీడర్ ఫర్దర్ అయితే పర్మల్ గంధం మొదట్ చక్రవర్తి గారు కరెక్ట్ అన్ని సెవెన్ సెవెన్స్ అంటే మనం పర్టికులర్ ఏ ఏం చేస్తున్నాం అంటే ఆ చర్చ్ సంబంధించిన సెవెన్ చర్చ్ ఈ సెవెన్ కి సంబంధించినది ఎందుకంటే ఇది సెవెన్ చర్చెస్ కదా కాబట్టి ఈ సెవెన్ చర్చెస్ ఎట్లా రిలవెంట్ గా అనేది మనం చూడడానికి ప్రయత్నిస్తున్నాం తర్వాత ఈ ఈ సింబల్స్ లో ఇందాక చూసిన సింబల్స్ లో ఇప్పుడు చూడండి ప్రటన్ గంధంలో పదమూడవచనాలు మొదటి అధ్యయం పదమూడవచనంలో ఏడు సువర్ణ దీపంలను ఉంది కదా దాని మధ్యలో ప్రభున్నాడు కాబట్టి ఈ ఏడు దీవస్తంభంల మధ్యలో ప్రభున్నాడు ఎందుకంటే ఇక్కడి చూడండి పద్నాలుగవ అక్షరంలో ఆయన తల వెంట్రికలను తెల్లని ఉని పోలినవి ఎవరు ఈ మనుష్య అంటే యేసు ప్రభు మన తన అపిరెన్స్ ఏ రీతిగా ఉందో ఇక్కడ చూపిస్తున్నాడు పద్నాలుగో అవసరంలో తన తలయు తల వెంట్రుకలను తెల్లనివి అంటే తండ్రిని పోలినాడు యాక్చువల్గా ఇక్కడ ఆ అంటే ఎవరు వస్తాడు మనుషు కానీ తల వెంట్రుకలు మటుకు తెల్లనివి హేమమంత దవ ధవళముగా ఉండేను ఆయన నేత్రములు అగ్ని జ్వలం వలె ఉండే ఆయన పాదములు కొలిముల కుటుంబం వేయబడి మెరుచున్న అప్పరంజి అపరంజి అంటే బంగారమే కదా అపరంజితో సమానమైన యాక్చువల్ గా అయితే ఇంగ్లీష్ లో బ్రాసన్ ఉంది అది ఎంత మటుకు డిస్టింగ్ అపరంజి అంటే యాక్చువల్గా గోల్డే ఆయన కంఠస్వరము విస్తార జలముల ప్రవాహ విస్తార జల ప్రవాహముల వలె ధ్వని వలె ఉండేను తర్వాత పదహారులో ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రం ఇది పాయింట్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం డిపార్చర్ స్టార్ట్ అవుతుంది ఏడు నక్షత్రం పట్టుకుని నేను ఇక్కడ ఆయన కుడి చేతిలో ఆయన రైట్ హ్యాండ్ లో ఏడు నక్షత్రంలు ఆయన నోట నుండి రెండు అంచుల గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెళ్ళచ్చు ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించున్న సూర్యుని వల్లే ఉండాను నేను ఆయనను చూడగానే చచ్చిన వాణి వల్లే ఆయన పాదంలో ఎదుర పడి అయిన తొలిచే తిని నా మీద ఉంచి నాతో ఇట్లానే నేను భయపడకము నేను మొదటి వాడను కడిపటి వాడను జీవించవాడను మృతుడనై తిని కానీ ఇదిగో యుగ యుగంలో ఉన్నాను మరియు మరణం యొక్కయు పాతం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి కానీ కాగా నీవు చూచి వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగ వాటిని మూడు రకాల విషయాలు కదా చూచువాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబో వాటిని వీటి వెంట అంటే ఇవి మొన్న చూపించిన టేపరింగ్ అంటాం టేపరింగ్ అంటే ఒకటి స్టార్ట్ అయినాక ప్రాఫెస్ దానితో పాటు అది అది స్టార్ట్ అయ్యి కంటిన్యూ అయితేనే మధ్యలో ఇంకోటి స్టార్ట్ అయ్యి కంటిన్యూ అవుతుంటే ఫస్ట్ది కంటిన్యూ అవుతానే ఉంటది అది ఎండ్ కాదు సెకండ్ ది మధ్యలో స్టార్ట్ అయ్యి కంటిన్యూ అవుతావు అంటే థర్డ్ ది సెకండ్ ది స్టార్ట్ అయిన దాంట్లో ఎక్కడో ఒక స్థలంలో అది స్టార్ట్ అయ్యి కంటిన్యూ అవుతా ఇవన్నీ అట్లా కంటిన్యూ అవుతానే ఉంటాయి అన్నది ఈ ఇది ప్రిన్సిపల్ ఇక్కడ చూపిస్తుంది వీటి వెంట కాబట్టి నీవు చూసిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగవు వాటిని అనగా నా కోడి చేతిలో నీవు చూచిన ఏడు నక్షత్రములు చూడండి ఇక్కడ ఏడు నక్షత్రములు గుర్చ్య మర్మంను గుర్చి ఈ ఏడు నక్షత్రములకు సంబంధించిన మర్మం మనకు తెలవాలనుకున్నాడు ఆ ఏడు సువర్ణ దీపముల సంగతియు వ్రాయుము కాబట్టి ఏడు నక్షత్రములు ఏడు సువర్ణ దీపములు ఏడు సంఘములు కాబట్టి ఆ ఏడు సంఘములు ఆ ఏడు నక్షత్రములు ఏడు సంగములు అని ఇక్కడ చెప్పబడినది ఇరవై వచనంలో కాబట్టి ఇక్కడ యాక్చువల్ గా ఏం జరుగుతుందంటే ఆన్సర్స్ ఎక్కడో వెతికేది కాదు అక్కడే చూపిస్తుంటాడు దేవుడు ఆన్సర్స్ ఈ ఏడు నక్షత్రములు ఏంది అంటే ఏడు సంఘం ఆ ఏడు దీపములు ఏంటి ఏడు దీపములు ఏడు సంఘములు అడ కాబట్టి ఇవన్నీ ఒకటే సింబల్స్ ఏడు నక్షత్రములు ఏడు దీపములు ఏడు సంఘములు అప్పుడు మిమ్మల్ని ఎందుకు చెప్పింది ఇట్లా డిస్క్రిప్షన్ అంటే ఇవి ఒక్కొక్క దశలో అట్లా ఉండే ఈ ఏడు సంఘాలు ఈ ఏడు నక్షత్రం వల్లే ఉన్నాయి రక్షింపబడి ఇతలని దేవుని చెంతా నడిపించే వాళ్ళంతా నక్షత్రంతో పోలి ఉంటారూస్తాం చిన్న ప్రవక్తల పుస్తకాలలో ముఖ్యంగా ఆ యోగుల గ్రంథం అనుకుంట యోగలు గ్రంథంలో చూస్తాం దాని గ్రంథంలోనా నక్షత్రంలో మెరుస్తా ఉంటారు అంటారు దాని గ్రంథంలోనా కాబట్టి ఈ ఏడు నక్షత్రములు అంటే సువార్త పని చేసే వాళ్ళకి సాదృశ్యం అని చెప్తుండు అదే రీతిగా ఏడు దీపములు దీపం అంటే వెలుగుని ప్రకటించే వాళ్ళు మనం ప్రభు యొక్క వెలుగుని ప్రకటించే వాళ్ళం కాబట్టి ఏడు దీపములు దేవుని పిల్లలకు సాదృష్టం కాబట్టి ఒక్కొక్క దశలో వీరు ఏ రీతిగా ఉన్నారు ఒకప్పుడు నక్షత్రంల వల్లే ఉన్నారు ఒకప్పుడు దీపం వెలిగించే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఎట్లున్నారంటే నక్షత్రం వల్ల లేరు దీపం వల్లే లేరు ఎందుకంటే నక్షత్రం అన్ని పడిపోయినట్లు మనం చూస్తాం ప్రభజనాలలో పైనుంచి క్రిందికి పడిపోతుంటాయి నక్షత్రాలు మతేసారి తినాలను కూడా అదే చూపిస్తాడు సూర్యుని గురించి చంద్రు గురించి నక్షత్రాల గురించి అదేనేమన్నా చీకటి సూర్యుని కమను చంద్రుడు కాంతినివ్వడు నక్షత్రంలో ఆకాశం నుండి రాళ్ళును అంటే ఎండ్ టైమ్స్ లో ఎందుకు పడిపోతున్నాయంటే నిజంగా నక్షత్రాలు కావవి ఈ నక్షత్రాలు అంటే దేవుని పిల్లలకి సాదృశ్యం వీళ్ళందరూ పడిపోతున్నారు ఎందుకు పడిపోతున్నారంటే ఎండ్ టైమ్స్ లో ఆ యొక్క ఆ రీతికి ఉంటుంది విషయాన్ని హెచ్చరిస్తుండే అక్కడ కాబట్టిక్కడికి నేను క్లోజ్ చేస్తాను ఈ 7 సెవెన్ కాన్సెప్ట్ గురించి యాక్చువల్ 7 చర్చెస్ కి సంబంధించిన విషయాలు కొంచెం డీటెయిల్ గా మనం చూడాలా ఆ ఇవన్నీ ఒకప్పుడు ప్రతి సంఘపు పేరు మీరు మనం చదివినప్పుడు ఆ ఎఫ్ఎస్సి మొదలుకొని లవోదేకియా ఎఫ్ఎస్సి మొదలుకొని లవోదేకియా ఇవి ఏడు సంఘాలు డిఫీ యాక్చువల్ గా సిటీ నేమ్స్ ఏన్షియన్ టైమ్ లో ఆ గ్రీస్ ప్లేస్ లో అవి సిటీస్ అవన్నీ ఒక్కొక్క సిటీ చాలా ట్రేడ్ బాగా బిజినెస్ జరిగే సిటీస్ అవి వెరీ రిచ్ ప్లేసెస్ ఇవన్నీ వెరీ రిచ్ చర్చెస్ యాక్చువల్ రీతి చెప్పాలంటే వాటి నేను ఎందుకు ఆశ్చర్యంగా నిన్న ఆ టర్కీ వెబ్సైట్ కి పోయి చూసిన ఆ ఆ టూరిజం వాళ్ళ సైట్ టర్కీ టూరిజం సైట్ కి పోయి చూసిన ఇవి నిజంగా ఇంకా ఉన్నాయండి అవన్నీ శిథిల స్థితిలో ఉన్నాయి కింద పడేసి పొలగి దొడ్లింపబడి ఆ యొక్క పిల్లర్స్ పడిపోయి వాటి ద్వారా బంధాలు పడిపోయి రూఫ్ కింద పడిపోయి ముక్కలు అక్కడ ఇక్కడ ఆ డిజైన్స్ అట్లనే ఉన్నాయి అంటే లోపల ఫ్లోర్ ఉంది చర్చ్ ఫ్లోర్స్ ఉన్నాయి అన్ని సెవెన్ చర్చెస్ ఫ్లోర్స్ ఉన్నాయి అన్ని పడిపోయినాయి అక్కడ ఎవరు ఉండలేడు అంటే అంత బ్యూటిఫుల్ చర్చెస్ అన్నప్పుడు కట్టిన రూవాలి యురీ ఫిల్తీ రిచ్ చర్చెస్ అవన్నీ అందుకే యువర్ ఫిజికలీ రిచ్ బట్ స్పిరిచువలీ కూడా ఉన్నాడు వాటి గురించి మాట్లాడతాడు రెండో అధ్యాయం నుంచి చూస్తే దీనికి సంబంధించి రేపు మరి కొన్ని గా మనం ధ్యానిస్తాం చక్రవర్తి గారు లీడ్ చేస్తారు ప్రేమ గల పరలోకొక తండ్రి జీవం కలిగిన దేవ భయం కలిగిన మా తండ్రి సర్వోన్నతుడ సర్వాధికారి సర్వకృపానిధి మహాగనుడ మహోన్నతుడ పరిశుద్ధుడ వ్యక్తి నివాసి ప్రభువ మరి ఒకసారి నాయన హృదయకాల మందు నాయన యొక్క పునరుత్న దిన మందు మీ బిడ్డలతో మీ యొక్క పరిశుద్ధులతో మీ రక్తం చేతి విమోచించబడిన నేను కూడా చేరి తండ్రి మిమ్మల్ని స్థుతిస్తూ ఆరాధిస్తూ కీర్తిస్తూ హెచ్చిస్తూ కనపరుస్తూ కొని ఆడు సన్నతిస్తుంటున్నా బయన మీరు చేసిన మేలులో ఉపకారములు తండ్రి నా జీవిత కాలం అంతా కూడా ఆరాధించినా కూడా నాయన సరిపోను అంటే తప్ప మిమ్మల్ని నా శక్తి చదువు సరిపోదు పప్పు నా జీవితంలో చేసిన అద్భుత కార్యములు నేను వర్ణించగలను ప్రభు ప్రభు నైనా తండ్రి ఎందుకు పనికిరానిటున్నాను ప్రభు నైనా మిమ్మల్ని ఎరిగని స్థితిలో అంధకారములో ఆత్మీయ విషయాలు తెలియని స్థితిలో ఆత్మీయ జ్ఞానము లేని స్థితిలో ఆత్మీయ స్పర్శ లేని స్థితిలో తండ్రి లోకములో శరీరం కొరికే లోకము కొరికే నైనా ప్రభు శత్రు సైతాన్ని యొక్క బందకంలో జీవిస్తున్న నన్ను తండ్రి మీరు వెనక్కి వెంటాడి రక్షించడం విధానం క్రోత్రం చెల్లించుకుంటున్నాను మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభా ఎంత గొప్ప కార్యము నా జీవితంలో చేశారు తండ్రి నా ఎడల మీరు కలిగి ఉన్నత సంకల్పాలు ఉద్దేశాలు ప్రణాళికలు తండ్రిని ఆయన ప్రభా నాకు చూపించి మీ వాక్యం ద్వారా నన్ను సంధించి తండ్రి ప్రభునైనా నాలో మీరు ప్రారంభించినంత గొప్ప ఆత్మీయ కార్యాన్ని బట్టి నిత్య కార్యాన్ని బట్టి పర సంబంధమైన కార్యాన్ని బట్టి ప్రభు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నా పాపంలో శాపంలో నేను చచ్చిన వాడే నాకు ప్రభు నేను చచ్చిన వాడే తండ్రి ఆత్మీయంగా నేను చచ్చిన వాళ్ళను ప్రభా నన్ను మీ ప్రియ కుమారుని తో పాటు ఆయనను బట్టి నన్ను తిరిగి జీవింపజేసినందుకు స్తోత్రం తిరిగి లేపినందుకు స్తోత్రం ప్రభా ఆయన జీవం స్థితిలో జీవం స్థితిలో ప్రభా నన్ను జీవింపజేసారు తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నా మీ కార్యము ఎంతో గొప్ప వినాయన ఈ వంటి పాత్రలో మీ మహమేశ్వరి అని చెప్పారు తండ్రి మీ కృపను బట్టి ఈ నెలలో ఆయన మీరు చేయి కార్యమును పట్టిస్తూ తుంట ఇంత బలహీనమైన దాని నుండి ప్రభావ ఇంత బలమైనది మీరు తయారు చేస్తున్న తండ్రి బాబా భూమికి తన అది వేయబడతాయి ప్రత్యేకపరుచుకున్నారు ఏర్పరుచుకున్నారు ఎందుకున్నారు తండ్రి మీ ప్రియ కుమారులు అర్థం చేత ప్రభావ నన్ను ప్రభా నాకు ప్రతి పాపమును కడిగి వేశారు తీసివేశారు ప్రభా నా పాపములకు తండ్రి ప్రాయశ్చిత్తము చేశారు ప్రభావ న్యాయంగా నీతిగా నా పాప పరిహరించారు తండ్రి స్తోత్ర ఇంత గొప్ప వెలను ఇంత గొప్ప క్రయాన్ని తండ్రి నా కొడుకు చెల్లించారు ఎందుకంటే ప్రభా రాబో యుగములో తండ్రి నేను రాబో లోకంలో ప్రభా రాబో రాజ్యములో తండ్రి నీకు రహిథర్యం బట్టి ప్రభా నేను నిన్ను ఆరాధించలా స్థుతించులా నీ గొప్పతనాన్ని గుర్తించుకున్నప్పుడు నీ కార్యములు అంతా దొడ్డవి తండ్రి స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా ఈ లోక నాకు అందినం తండ్రి చాలినంత దేవుడుగా ఉంటుంది ఆశ్రయదుర్గముగా ఉంటుంది కేడముగా ఉంటు దక్షిణ శృంగముగా ఉంటుంది తండ్రి నేను దాగు స్థలంగా ఉంటుంది ప్రభా స్తోత్రం మా తండ్రి ఎక్కులతో కాచి కాపాడి భద్రపరుస్తున్నా తెలుస్తో నాయన తండ్రి బాబా ఇన్ని మేలులో ఇన్ని ఉపకారాలు చేస్తాం నీకేం చెల్లించబా నాయన నేను కేవలం మంటి పాత్రలు బా నాయన మీరు ఇచ్చిన రక్షణ పాత్రలు ఎత్తుకొని మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి ఇదిగో ప్రభా ఈరోజు విధంగా మేమందరం కూడి ఆరాధించడానికి స్థుతించడానికి మా ప్రార్థన విజ్ఞాపలు తండ్రి పాదం చెందుకు తీసుకురావడానికి స్తోత్రం ప్రభు ప్రకటన గ్రంథం మాట్లాడడానికి స్తోత్రం వద్దండి సువర్ణం గురించి తెలియజేస్తున్నందుకు స్తోత్రంన్నాయి అది దైవత్వాన్ని తెలియజేస్తున్న స్తోత్రం తండ్రి అది ప్రభు ప్యూరిటీని తెలియజేస్తున్న స్తోత్రం తను అది ఘనతను తెలియజేస్తున్నందుకు స్తోత్రం అది మీ మహిమను తెలియజేస్తున్న ప్రభుత్వం ప్రభు అన్నయన మా దేవ అటువంటి జీవితాన్ని అటువంటి మనసును మాకు దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నా ప్రభావ నాయన ఆ ఏడు దీపస్తంభాలను బయటపడుస్తూ ఏడు సంఘాలకు సాదరిస్తున్న దీపస్తంభాలను పట్టిస్తాను నాయన వెలుగును మీద జల్లేవి కానీ మీ స్వార్థను ప్రకటించేవి కానీ వెలుగును ప్రచేవి కానీ అస్తంభాలు ఉంటుంది కానీ బ్రవ్వ అనేకమైన లోపాలను చూపిస్తూ ఏ విధంగా సరి చేసుకోవాలో చెప్తూ వచ్చారు ప్రభా మీ మా దేవ మా తండ్రి ఆయన మీ వాక్యం ఎంతో లోతైనది ఎంతో మర్మయుక్తమైనది ప్రభా అది మీరు తండ్రి బయలుపరుస్తూ దానం వేస్తూ తను చల్లించుకుంటున్నారు మా దేవ ప్రభా ఎంత చదివినప్పటికీ ప్రభా దాంట్లో ఉన్న మర్మాలు సత్యాలు కప్ప మా జీవిత కాలం అంతా చదివినప్పటికీ కబ అవి తండ్రి వస్తూనే ఉంటాయి ఎవరు కూడా మాకు అన్నీ తెలిసింది ఎవరు చెప్పలేని స్థితి తండ్రి అంత గొప్పది గ్రంథంలో అయినా స్తోత్రండి వేల సంవత్సరాల నుంచి మీరు మాట్లాడుతూ దాన్ని బాబా రివ్యూలు చేస్తూ వచ్చారా ఏ యుగానికి సంబంధించి ఏ కాలానికి సంబంధించి దాన్ని బట్టి బాబా మీరు తండ్రి దాన్ని బయలుపరుస్తూ వచ్చి అందిస్తుంటాయి గ్రంథాన్ని చదువుతుండగా సహాయం చేయండి తండ్రి అందులో సత్యాలను మాకు బయలుపరచండి మనబాల్ని తెలియచేయండి మేము నేర్చుకోవాల్సింది తెలియజేయండి మేము సిద్ధ ఏ విధంగా సిద్ధపడాలో కూడా మాకు తెలియజేయండి బాబా సహాయం చేయండి నడిపించండి ఆయన అనారోగ్యంగా నిడల నుంచి బాధితుంది ముఖం స్వచ్ఛపరచండి పెద్ద జవాస్బాబానికి స్వచ్ఛపరచండి పల్సరీట్లు నార్మల్ చేయాల్సిందిగా పెడుకుంటున్నాను జ్ఞాపకం చేసుకోండి ఆయన ఇదే కదా హస్తం చాపి బిడ్డలు ముట్టి స్వచ్ఛపరచు అంటే చూపించండి ఆయన కరణించండి మా దేవా చిన్న దాశ గుడిని ముట్టి స్వస్థపరచు కృష్ణ పాపం దేవాలు ముట్టి స్వస్థపరచుడు అగ్రహం శ్లోకం తప్పించండి పంపించం ధ్యాని దేవుడు స్వస్థపరచు సంపూర్ణమైన ఆరోగ్యం దయచేసి మీ వైపు తిరిగి మిమ్మల్ని హత్తుకుని ఆయన జీవించడానికి పలకాలం అంతా సహాయం చేయండి ప్రతి ఏదైనా బంధుకం నుండి తప్పించండి పాపాలు ఆయన మీరు సమస్య నడిపించడం అదే ప్రభావ కోము గంజారా స్త్రీ అయినా కమలం మీద ఆపరేషన్ చేసి సహాయం పట్టిస్తారు క్యాన్సర్ ప్రభావ తీసుకురాయన మీరు బొట్టి స్వస్థపరిచారు నిజంగా ప్రభావైనా ఇంకా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోవడానికి తండ్రి సహాయం చేయండి ముఖ్యంగా ప్రభావ ఈ కరోనా సమయంలోనైనా తండ్రి మీ బిడ్డలను మీరు మీరు కాపుదల భద్రత దయచేసి మీరు ఎక్కడితో కప్పుతున్న తెలుస్తారు కానీ ప్రభావ అనేక మంది దీని బాడీ పడుతున్నారైనా సహాయం కేవలం మీరు మాత్రమే కట్టడి చేయి మీరు మాత్రమే దీన్ని ఆపడం ఇది మీ శక్తి ద్వారానే సాధ్యం పబ్బా మీ వైపే చూస్తున్నాను నైనా బాబా దయచేసి మించి మమ్మల్ని సరిచేసి బాబా మిమ్మల్ని వెలిగి ఆ మార్గంలో సరి చేసుకుంటాను స్వస్థపరుస్తానంటున్నారు పబ్బా సహాయం చేయండి ప్రపంచ ప్రజల ఇంకా కదిలించండి పప్పు మీ వైపు సహాయం చేయండి ప్రభాయన మాకు ప్రార్థించడానికి మరి చిన్న సమయాన్ని పట్టిస్తుంటాం చెల్లిస్తాం ఆన్లైన్ లో వచ్చిన ప్రతి ఒక్కరిని పట్టిస్తుంటాం చెల్లిస్తాం ఫలితామైన ప్రభుత్వాల మీకే ఆరోపిస్తాం కొద్ది ప్రార్థన మా ప్రభు రక్షకుడు ఏ సుకరిస్తున్నావునా ప్రార్థిస్తున్నాం తండ్రి విజయం విజేస్తారా విజయ్ హలో మన రవి బ్రదర్ చేస్తారండి రవి రవి బ్రదర్ చక్రవర్తి చేసినంత విజయ్ లాస్ చేస్తారండి ఓకే అన్నా అన్న అంశ అంశాలన్న ఈ వాచ్ అన్న వాచ్ తర్వాత ప్రాధాన్యత మన అంశాలు నార్మల్గా ఉంటాయి కదండి వైరదు వారి పిల్లలు వాడి కుటుంబాలు సంఘ సంఘక్షేమము సంఘ ఉద్యీవం చూ కుటుంబాల గురించి ఓకే అండి క్షూత్రం ఎక్కువ పరిశుభ్ర గొప్పదైవ తెరశక్తి సంపూలము దొరికివా మా ప్రియ పరులకు తండీ నీ కనవనే నామాన స్థితి స్తోత్రమైన పరిశుద్ధి ఈ గడిచిన కాలంతో మమ్మల్ని పురుషుతంగా కాపాడినైనా నీ కృతయ్యలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు తవ్వ మమ్మల్ని సజీలు పెట్టుకున్నారు తర్వాత దివా రాత్రి కాక్షి కాపాడిన దేవా పరిశుద్ధి నీకే స్థితులు స్తోత్రమైన నీకే మహిమా ఘనత ప్రభావం అర్పించుకున్నమాయన హృదయాల సమయంలో ప్రభావం ధ్యానించకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వన్ ప్రవ ఇక దీనిలో ఎంతో మంది చెడు వస్తున్నారు త్వ మమ్మల్ని సజీలుగా పెట్టుకున్నారు తవ్వ మీకు వాక్యం యుద్ధ మాకు అనుగ్రీనా దాని బట్టి మీకు అన్నాడు తవా హోదే వా అంత్యాల ప్రభావ మీరు ఆకలి దినాలు అంత భయంకరమైన దినాల ప్రభావా చెప్పిన ప్రతి ప్రవేశ మా తాళ మీద మరి విశేషంగా అవి మేము అర్థం చేసుకోగలుగుతావా కేవలం అది మీ కృష్ణ ప్రవా మాలో ఎప్పతనం లేదనైనా పరిశుద్ధులైనా తండ్రి మీ దాసుల పేరు అన్నింటినీ అనుగ్రహిస్తున్న తర్వా ఆయన మీ దాసుల ఉండే ప్రభావికి మేము నేర్చుకున్న తర్వా ఇలాంటి కృప మా తనందరికి దయచేను నా ప్రవణ దేవాసీ ప్రవణ ఎంత కష్టపరంగా ఉన్నదాన్ని ప్రభావ నేను ప్రయాసవాడలు నేర్చుకోలే ఓ దేవా ఫస్టించి తాలించి అభివృద్ధి పనులు అన్నది అది కాలంలో పోగా మీ వారి ప్రయాసాలు నేర్చుకోవాలని మీద సహాయపడమని సాధిష్టమేను ఓ దేవా తండ్రి వేసే ప్రవణ తండ్రి ఎంతో మంది ప్రవణ ఇక ఈ ప్రవణ తండ్రి ప్రయత్నం ఇప్పుడున్న పోగా రాబోయే ఏ రీతిగా వీటిని అర్థం చేసుకోవాలా ఎట్లా తప్పించుకోవాలా అనే విషయం ప్రభావ ఇక్కడ కూడా అరి ప్రకటించబడతలేదు ప్రవ్వా ఆయన ఇస్తు కానీ నాకు ప్రతిని చూపించి ప్రకటించాలని మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు బట్టి నీకు వండాలి ప్రవ్వా ఆయన తనిఖీలు నేర్చుకోవాలా మీ సంఘక్షేమివృద్ధి కొరికే మేము వాటిని వాడుకోవాలి ప్రవా మీ మహిమాందర్లే వాడుకోవాలి ప్రవా అలాంటి పాత్రగా ఉన్న తయారు చేయలేస్తే నా దేవాలని నేను ఇస్తున్నా మీలో వెలిగించే బిడ్డలుగానే ఉండాలి ప్రవా ఆకాశ నక్షత్ర వల్ల మీ ఉండాలా నేను పడిపోవడానికి వీలే చేస్తూ త్వ నైనా ఇస్తూ ప్రవా ఇవన్నీ నేను ధ్యానిస్తుంటే మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు తర్వాత మీరు ఏరిట్టుకున్నారని ప్రభావ మీ వాక్యాన్ని చూస్తారని జీవించాలని ప్రాయసపడాలి ప్రభావ తండ్రి మీరే మాకు సాధ్యులు నేను నడిపించడానికి సాధిష్టం నేను నా దే వాళ్ళకి వైరస్ బాధితులు కలిసిన ప్రాదిష్టమైన ఎంత భయంకరంగా ప్రభావ మరణాలు పెరుగుతున్న చనిపోతున్నారు నేను కొంతమంది రక్షణ పొంది చనిపోతున్నారు రక్షణ పండుగ కూడా చనిపోతున్నారు తర్వాత వాళ్ళ పక్కన మీ కనిపిస్తున్నాను మీ కృత జీపించండి ప్రభుత్వ మరొక అవకాశం దానికి సాధిష్టమైన కృతగల దేడు కనిపి మా మోసే ప్రార్థన చేసిన తర్వాత ఆగిపోయిన ప్రభావ ఆయన ఇస్తా మూసే తర్వాత అడ్డుగా నిలబడింది తర్వా మీ దగ్గర సాగులు పడి తర్వా ప్రార్థించి మీరు వేడుకున్నారు ఇప్పుడు తర్వాత మీరు కనిపించారు తర్వాత అలాగే మోసే లాంటి గొప్ప వాళ్ళ మేము కాదు తర్వా ఆయన ఆ రోజు మోసే ప్రార్థన ఈ రోజు మా ప్రార్థన మీరు ఇంటర్ మేము నమ్ముతున్నాం నీకు వన్నాం కావా ప్రతిపడని కరుణించిన కొత్త బీపీ క్షమించమని ప్రాధిస్తున్నాయని ఆ కలివేసే చెప్పిన ప్రేమను మరోసారి జాత్యం చేసుకునే అవకాశం ఇచ్చాను త్వ అయినా మా దేశం అంతా మారాల తర్వా అందరు రక్షణ పొందాల తర్వా గొప్ప గొప్ప చెవుతులు మా దేశం కి లేవాల తర్వా నీకు ఇస్తే వాటర్ ఈ చివరి కాలంలో కావా అలాంటివి తీర్మానించుకున్న తర్వాత అతి బిడ్డ తర్వాత మీకు లేచి తర్వాత వెలగా లేచి తర్వాత వన్నాలు తర్వా అత దీప స్తంభం తర్వాత దీపస్తంభం దీపస్థంభం పెడితే మనుషులకు వెలుగులాగుంటారు తోవా అది కొంచెం కింద పెడితే తర్వాత వెలుగులాగా ఉండదని కోపరం మీరు చెప్పినారు ఆయన ఇస్తే తర్వాత నేను అక్కడ వండుకున్న త్వ వెలుగే జీవితం మాకు ఎందరికీ దయచేవ్ ప్రావిష్ మీరు వెలగాలి మీరు మీ వెలుగును ప్రకటించే బిడ్డలుగా ప్రకాశించే బిడ్డల ఉండాలి ప్రభావ ఆయన అలాంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయడం ప్రతి ప్రార్థన మీరు జవాబులు మీకు ఇస్తున్నారు ప్రవా మీకు వన్నాను ప్రభావా ప్రతి సంఘం గురించి మీకు ప్రతి సంఘం సర్వసత్యం మీద రావాల ప్రభా మీతో ధ్యానించాల ప్రభావ ప్రతి సంఘం నుండి ఆశ్రమే వాళ్ళందరూ కూడా ప్రభావ మీకు విషయాలు ధ్యానించి ప్రభావా నా తని వాళ్ళ సంఘంలో ప్రతి బిడ్డలు ప్రకటించాలా వాళ్ళని పరిపించేలా వాళ్ళని సేవకులుగా తయారు చేసి దేశాన్ని దంపాలేసుకోవాదో అనేకులు శిష్యులుగా తయారు చేయాలి నా దేవుడు ప్రతి సంఘం అది తయారు కావాలి ఇస్తావా నా దేవల తయారు చేయడం పర్వతత్వంలో మీరు నడిపించండి అబద్ధ బోధించే మనుషులు విడుదల పండాల వాళ్ళకి కనిపిస్తు కలిగించుకోవ్వా వాళ్ళ పక్క మీ కనిపిస్తున్నాయి నా దేవుడికి అప్పుడు మేము ఆదిత్యం ఉండడం తెలియక ప్రభుత్వం తెలుసుకున్నాం నీకు వంద్రుత ఇస్తున్నీ వందలు వాళ్ళు కూడా ప్రభుత్వ తెలుస్తవా ఆయన అలాంటి అవకాశం బిడ్డలు బయటేయండి ప్రవ్వా మీరు వ్యాప్తం చేసుకుని కనిపిం దిపించండి పదికొని చౌటులు కూడా తిరిగి లేవాలా తర్వామి మీ కొరికి వెలగాల నూతనంగా అభిషేకించుకోవడానికి సాధిస్తున్న తోడు బలంగా మీరు వాడిపోయింది త్రవ్వాత బిడ్డకు స్వచ్ఛత వరం బయట చేయండి సంఘానికి స్వచ్ఛత వరం బయట చేయండి ప్రవచన వరం బయట చేయండి తవ్వ ఒక ఈ చివరి కాలంలో తవ్వ అవి పనిచీ మేము చేసుకోవాలా తవ్వ వాటిని మీ మాయబడ్డనే వాడుకోవాలా మాకు ఇచ్చిన కళాంతరం తవ్వ మీ మహిమే వాడుకోవాలా తలాంతలు ఇచ్చిన ఒకవనె ప్రభావం ఒక టాలెంట్ ఇచ్చిన ప్రభుత్వ రెండు ఇచ్చిన ప్రభావం ఒక నాలుగు ఇచ్చిన ప్రభావం ఐదు ఇచ్చిన ప్రభావం ఎవరు సామర్థ్యాల వారు ఇచ్చిన ప్రభావం ఒక తలాంతలు ఇచ్చిన ఒక తలాంటలే స్టార్ట్ అయ్యి ఐదు తలాంట్లు చేస్తున్నారు ప్రభావం మాకు ఇచ్చిన తలాంతులు ఏ ఏ తలాంతలు మేము ఉన్నామో ఏ స్థితిలో ఉన్నామో మాకు తెలియదు ప్రభావం చూపించాలి మాత్రమే మాట్లాడండి ఒక తలాంటి ఉన్నావా అది అభివృద్ధి పరుచుకుంటున్నావా లేదా అనేది మేము అది పరిశీలించగలం మా జీతాల్లో మీకు రెవల్యూషన్ ప్రభావ ప్రకటన ద్వారా మీరు వచ్చి అవి మీరు మాతో మాట్లాడుతుంటే ప్రభావం అవి మాకు వ్యాఖ్యలు కొత్త ప్రభావ వాటానికి మేము వ్యాఖ్యలు మా జీతాలు సరి చేసుకోవాలా ప్రభావం మీరు గంభీరంగా మీతో సేవ చేయాలా మీ నీతి సత్యను ధైర్యంగా ప్రభావ ప్రేమతో ప్రకటించాల మనుషులకు అర్థం అలాంటి ఆత్మను మాకు అందరికి అనుభవించడానికి సాధిష్టమైన ప్రతిపన్న సరస్సు నడిపించండి యువకులు సంఘక్షేమందరూ ప్రభావా ఆయన ఇప్పుడు ప్రభావ ఈ చివరి కాలంలో అనేకులు ప్రేమ తల్లాడిపోతున్న ప్రభావ ఆయన చివరి వరకు ప్రభావ మీ ప్రేమను మేము ఉంచుకోవాలా కలివరి చేసిన ప్రేమను నా దేవా పరిశుద్ధాన్ని ప్రార్థన చేయాలి నిత్యవేదన మీ ప్రేమలను కనిపెట్టుకుని మీకు జీవించాలి ఈ లోపల మరియు చేసి అనేకులు మీ నీటి కథని మీ బిడ్డలుగా నేను సాధించాల ప్రవా ఓ దేవ ఇస్తుంది కృప్ర గురించి మీరు మీరు ద్వారాలు తెరవండి సారాలు చేయడం త్రవ్వ ఆయన మీ ఇతర సేవ చేయాల మీరే నడిపించండి ఓ దేవ అలాంటి సేవకుడికి మీరు సిద్ధపడాలు వేస్తే త్రవా మన సిద్ధపరచండి పాదల దూర్చం ఇదొక విషయాలు నేర్చుకుని త్రవ్వాటి జాగ్రత్తగా ధ్యానించాలా మా దీపాలు అలంపరచుకోవాలి తర్వాత వాటిని విశేషంగా ప్రకటించాలని ఆయన అలాంటి చింతన కనుగ్రహించి మీరే మాకు సాయక ప్రభావం దాస్తులకు ప్రభావితం మీరు బయలుపరుస్తున్నారు వ్యూహం దస్తుతలతోవా మీరు బయలుపరిచిన తోవా ఆయన ఇస్తు వ్యూహం కాలంలో ఇవన్నీ జరగబోతు బయలుపరిచినారు అవి తన కాలంలో అవి జరగలేదు తోవా కాలం కంటే ఆయన ముందుగా చూసిన ప్రభావం ఎంత గొప్ప ధని ప్రభావ కానీ ఈ చివరి కాలం మా పేరుకి ఇవి ముఖ్యమైన ప్రభావ ఈ వాక్యాల ప్రభావ తనతో మెయిన్ కూడా ప్రభుత్వం జాగ్రత్తలు అలాగే ఏమో బయలుపరిచిన ప్రభావ ఈరోజు మా ఫీట్లు సత్యం బయలుపరిచి ప్రభావా ఓ దేవ మీరే మాకు సాయతమైన ఆసక్తిని మాకు అంత దండి మా ప్రభా నాయకులు ప్రభావ కండికివ్వు మీ ప్రభావీ తీవ్రత కలిగిపోవా కంపెనీ ఆస్తి సంబంధం వివేకం కలిగిపోవా ఇక మేము నేర్చుకోలేగనా ఓ దేవ మీరే మాకు నడిపించి మీ నామాన్ని ధ్యానం తెచ్చుకోమని ప్రతి ప్రార్థన నుంచి ఓ ప్రభావిత వాక్యలు మేము ధ్యానిస్తున్నావు త్రవా మీరే మా తమ మాట మాట్లాడండి ఇక తగదైనదాన్ని మేము వాటిని జాగ్రత్తని అర్థం చేసుకోలేగనా భక్తులకు బిడ్డను ప్రావాలంటే అభిషేకం అయితే మా మాకు అందరికి అర్థం కావాల ప్రభావ నేను నేర్చుకోవాలి నా దేవ గొప్ప గొప్ప సేవకులు ఒక కాలంలో తవ్వ వాళ్ళకి అవి అనుగ్రహించబడినారు వాళ్ళ కాలంలో మెయించుకున్న కూడా ప్రవ్వ తన కాలంలో జరగబోయ ముందే ప్రభావ ప్రవ్వ తన కాలంలో ముగిలించుకున్న ప్రభావ కానీ ప్రభావ నా దేవ ఆ రీతిలో ఉన్నారు కానీ మీ చివరి కాలంలో మాకు ఎంతో ముఖ్యమైన ఆయన ఎక్కడ కూడా ప్రభావిత ఒక ప్రభావ ఇంత ఆసక్తికరంగా ప్రభావం ఇంత లోతుగా నేను ధ్యానించలేదు తర్వా నైనా మీరే మన సాయకుండా ఆత్మని మనం నడిపిస్తున్న ఏ రీతిగా దాన్ని బట్టి మీకు వర్ణలుకోవా ఈ విషయాలు దాదాపు అర్థం చేసుకొని మళ్ళీ ఎలాంటి కోపము ద్వేషం లేకుండా ఓ ప్రభావ శరీరమైన క్రియలు మన లేకుండా ప్రభావని తొలగించండి వాటిని కాల్చేసే ప్రభావా ఆత్మహత్య ఆత్మలో మీ సంపూర్ణత తయారే ముందుతో బిడ్డలుగా మనం అందరిని తయారీ మీరు రాత్రి అందరినీ సిద్ధపరచుకోమని త్వరలో పరిశుద్ధ నామాలను సాధించడం పరిశుద్ర పరిశుద్ర పరిశుద్ర జీవ కలిగి జీవాధిపతి క్రియామో పరిశుద్ధి ప్రేమ ప్రభా ఎందుకోనైనా చెప్పబడినటువంటి వాక్యాన్ని బట్టి మీకు ఎంతో నాకు స్తోత్ర ప్రభా ను ప్రభా ఇప్పటి వరకు నాయన అయ్యా ఈ ప్రకటన కష్టతరం అయిందని చెప్పి మేము అనుకుంటున్నాం కానీ ప్రభా వాటిని ధ్యానిస్తున్నప్పుడు తండ్రి అయ్యా అనేకమైనటువంటి మర్మాలు అనేక విధాలుగా ప్రభా అ మీరు తెలియజేస్తూ ఉన్నారు తండ్రి నీకు అందునా స్తోత్ర అయ్యా ఆ ఏడు సంఘాల గురించి ప్రభా అారు ప్రభా మీరు వాక్యం వాళ్ళకి రాయమని చెప్పించారు ప్రభా అయ్యా మీరు చూస్తున్న అని ప్రతి ఒక్క సంఘం మీద మీకు అనుదృష్టి ఉందని అయ్యా దాంట్లో ఉన్న లోపాలని దాంట్లో ఉన్నటువంటి మరి సంఘాలను మెచ్చుకోవడానికి ఏంటి మెచ్చుకోకూడని ఏమిటో తెలుసుకుని ప్రభా అయా మెచ్చుకోకూడని కూడా ప్రభా సరి తీసుకొని ఆ సంపూర్ణ సత్యంలోకి రావాలని మీరు ఆశపడుతున్నటువంటి విధానం ప్రభా ఒక్క ప్రతి అయ్యా ఆ విధంగా ప్రభావం ధ్యానం మరి క్రమంలో దాన్ని ధ్యానించుకోవడానికి గొప్ప అవకాశం బట్టి మీకు ఎంతో దాన్ని ధ్యానిస్తున్నవాడు చదువుతున్నవాడు వింటున్నవాడు ధనుడు అని చెప్పి ప్రభా బైపు మొత్తంలో లేనటువంటి ఒక దొప్ప దగ్గర ఉన్నటువంటి దానితను మాకు తెలియజేసి ప్రభా దాన్ని ధ్యానించేటువంటి కృపను బాగ్యతను ధన్యతను మాకు ఇచ్చారు దేవ మీకెంతో వంధన చూతరా ప్రభా ఇలాంటి ప్రభా మరి ఈ విధమైనటువంటి దండితను అనేక జీవితాల్లో మీరు వచ్చమని అయ్యా కలవై కాలంలో ప్రభా అల ధ్యానాన్ని ప్రభా ఆసక్తిని ప్రతి ఒక్క సంఘానికి మీరు అనుగ్రహించండి పొందారు ముఖ్యంగానైనా మాలో ఈ లోపము లేకుండా ఉండనట్టుగా మాలో ఈ ప్రభా ఏ డాగు మచ్చ లేని విధంగా ప్రభా అమ్మని తీర్చిదిద్దామని అయ్యా ఎందుకంటే పరిశుద్ధులుగా ఉన్నారు అయ్యా పరిశుద్ధం మేము కూడా కరిగి ఉండాలని మీరు అలాగే ఉండమని హెచ్చరించారు అంటే అయా నీ శరీరాన్ని తింటున్న మేము అయాన్ని రక్తాన్ని తాగుతున్నాం మేము ప్రభా అయా ఉంటే ఉన్నటువంటి సత్యాన్ని నీతిని అయా మేము పొందుకొని ప్రభా ఈ లోకంలో మేము పరిశుద్ధులుగా ఉండటానికి ప్రభా అం మళ్ళీ మీద కూడా ప్రభా మాలో చేరడానికి మాకు అంటకుండా ఉండటానికి గ్రహించుకుని ప్రాధాయపడుతున్నాం ముఖ్యంగా ప్రభావ ఈ కరోనా వ్యాధి నుంచి ప్రభావం ఏ విధంగా తప్పించుకోవాలో ఆ జ్ఞానాన్ని మొత్తం గ్రహించాము ఎందుకంటే ఏ క్రీస్తులతో ఉన్న వాడికి ఏ శిక్ష విధి లేదని మీకు ప్రభావం బహిర్గతంగా చెప్తుంది అయితే ఆ క్రీస్తులు కలిగినటువంటి మనసు ఆ క్రీస్తులు కలిగినటువంటి ప్రభావ అనుభవం మాలో ఉందా లేదని మేము సరి చేసుకోండి సరి చేసుకుని ఆ వ్యాధుల నుంచి ప్రభావ మరి ఆ భయంకరమైన తెగుళ్ళ నుంచి ప్రభావించుకునే వారి సహాయకులుగా ఉండేది వాళ్ళు ప్రభా అనే ప్రభా మరి వ్యాధి బారడి ప్రభా అశిస్తున్నారు తండ్రి వారిని గుర్తితో జ్ఞాపకం చేసుకునండి వారిని దర్శించండి కేవలం మీ ఉచితమైన పుట్టు వల్ల మీ వారు ప్రభ అయా జీవించున్నారనే విషయాన్ని ఎరిగి మరి మీలోకి రావడానికి సత్యాన్ని స్వీకరించడానికి ప్రభా ప్రతి ఒక్క హాస్పిటల్లో ఉన్న బిడ్డని ప్రభా అన్ని సొత్తుగా మార్చుకోమని అయ్యా ఎందుకంటే ఏ ఒక్కరు నశించుకోవడం చిత్రం కాదు కాబట్టి వారిని సొత్తుగా మార్చుకోమని ప్రార్థన చేయడం తండ్రి మీకు ఎంతో వందనాలు చిత్ర తండ్రి ముఖ్యంగా ప్రభా అ గురించి ప్రార్థన చేయా ఎంతో మంది గురించి ప్రార్థన చేసినప్పుడు ఎంతో గొప్ప విజయాన్ని ముఖ్యంగా ప్రభా నా కుటుంబంలో మా పట్ల మా మే అత్త పట్ల అయ్యా మరి చిన్న జాషుల విషయంలో క్రిస్టిన విషయంలో అయా మరి అనేక జీవితాల్లో మీరెంతో మరి మరి ఆ చేదుగా ఉన్నటువంటి అనుభవం ప్రభా మా మాధుర్యంతో నింపే తప్ప అంత గొప్ప మరి అద్భుతమైనటువంటి మరి మీ కార్యానికి ప్రభావ అయ్యా ఈ పెద్ద జాస్ విషయంలో కూడా మీరు చేయమని ఆ సంపూర్ణంగా ముట్టమని స్వస్థపరచమని ఆ పల్సరేట్ సాధారణంగా రావటానికి కుటుంబాన్ని గ్రహించమని అయ్యా మరి ఆ లావుగా విపరీతంగా లావ అయ్యా అయా మీరు దర్శించుకు అయ్యా సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చు ప్రభా అ మీ స్వత్తుగా మీ సాక్షిగా మీ బిడ్డగా పాత్రగా మీ పనిముట్టుగా వాడుకోమని ఆ కుటుంబానికి ప్రభు ఆదరణ కథ ఉండమని అయా మరి ధైర్యాన్ని మీరు ఇవ్వమని అయా లో ఇంకా భారంగా ఇంకా ఎన్నో ఇబ్బందులు వచ్చినా సరే సేవలు ఇంకా బలంగా వాడబానికి ఆ కుటుంబాన్ని మీరు ఏర్పరచుకోమని ప్రాధాయపడుతున్నాం ప్రార్థించి అనేకులు యవన బిడ్డలో వచ్చి తండ్రి వారు నేర్చుకుని తెలుసుకొని తెలుసుకున్న అతి సత్యాన్ని అనేకుడికి ప్రభా మీరు ప్రతించేవారు లాగా ప్రభా ముఖ్యంగా యవనస్తుల్ని ఈ పరిచర్లో తీసుకురా ప్రభా ఏకాడికి ప్రభా అయా మేము తెలిసిన వారిని కాకుండా కొత్త వారిని తీసుకుని వచ్చి వారికి తెలుసుకొని ప్రభా మీ పరిచర్ చేసి మీరు ఏర్పరచమని అయా ఈ పరిచర్లోకి ఏమనస్తుల్ని తీసుకురామని మేము ప్రాధాయపడుతున్నాం చేస్తున్నా తండ్రి ముఖ్యంగా అయ్యా మరి లాక్ డౌన్ సమయంలో ప్రభా అర్చెస్ లో ఉన్నటువంటి ఇబ్బందులు అయా ఈ కరోనా వల్ల లో ఉన్నటువంటి ఇబ్బందులు సంఘ కాపర్లు ఉన్న ఇబ్బందులు ప్రతిదీ తెలుసు అయ్యా ప్రభావ మరి సంఘ సంఘ కాపర్లు ప్రభావ బోధనా విధానాన్ని మార్చులాగని వారికి జ్ఞానాన్ని అనుభవించండి ఈ భయంకరమైనటువంటి స్థితిలో సంపూర్ణంగా ప్రభావం ఉండడానికి అవనస్తుడికి మరి నీ బిడ్డలైన వారికి అయా మరి విశ్వాసు ప్రభా ఆ హెచ్చరికల ద్వారా బోధన ద్వారా ప్రభా వాళ్ళ జీవితాలను సరిచేసుకునే విధంగా ఒక అవకాశాన్ని ప్రార్థన చేయొచ్చు తండ్రి మరి ముఖ్యంగా తండ్రి ఎవరైతే స్వార్థ చెప్పగలరో వాళ్ళందరి ప్రభా ఒకే స్థలంలో కూర్చొని వినడానికి కాకుండా ప్రభా అనేకుడికి సత్య స్వార్థం చెప్పే విధంగా ఆ విధంగా సంఘాన్ని మార్చమని అయ్యా అటువంటి బోధన అనుగ్రహించమని ప్రార్థించు రాలేపడుతుంది తండ్రి అయ్యా ఈ మనం నమ్మకం ఏంటంటే ప్రేమ మీ పాదాలు పొందనాలు స్తోత్రస్థుతులు చెల్లించుకుంటున్నారు తండ్రి కొద్ది కాల సమయంలో ప్రభుత్వంలో తండ్రి మీ పరిస్థితులు కావడానికి చూడటానికి అనుకరించిన కృపిక నీకునాలు అయ్యా నమ్మకం ఏంటండ్రి అయ్యా నా జీవితంలో చల్లిని దేవుడుగా గొప్ప దేవుడుగా అయ్యా నమ్మకం ఏంటండ్రి అయ్యా ప్రియం కలిగిన దేవుడుగా కృప చెప్పిన దేవుడుగా తండ్రి అయ్యో వా దేవుడిగా కలిగిన ప్రజలు దాన్ని చదివించినారు అయ్యా నమ్మకం ఏంటండ్రి అంటే దాన్ని జీవితాల్లో అనిపించిన గృహకి కొందర తండ్రి అయ్యా మేము స్థుత్తిస్తున్నాను కనపరుస్తున్నాం తండ్రి అయ్యా నమ్మకం ఏంటండ్రి మీరు నాయన చేసినటువంటి కార్యములు భవిస్తారు తండ్రి అవి నమ్మకం ఏంటండ్రి అవి నమ్మకం అయింది తండ్రి లెక్క మించి మీ తండ్రి నా యొక్క మనసుకు నా యొక్క కానిటువంటి కొత్త విషయాలు కొత్త తలంపులు నాయకు కలిగి ఉన్నందుకేమి కొందను ఆచరించుకుంటున్నాను తండ్రి దేవ నమ్మకం తండ్రి గురువుని ప్రేమతోటి అయ్యా వారిని ప్రేమతోటి నా జీవితంలో ప్రేమిస్తూ వచ్చినప్పుడు కొందనాలు ఫ్రెండ్ల గిన్నరాజ నమ్మకం ఏంటండీ ఆ పాపాలు కొరకైనటువంటి మీరు చేసినటువంటి చెల్లించినటువంటి ఆ యొక్క విలువకాయ మీ కొందన చెల్లించుకుంటున్నాను తండ్రి అయ్యా ఏ పాటు అని అయ్యో గిన్నె తండ్రి మంట పొరుగునీ పురుగు తండ్రి నమ్మకం ఏందేవా దేవ పనికి మరి నా జీవితాన్ని అయ్యా నమ్మకం ఏం తండ్రి అయ్యా మీ స్వారి పురులకు మార్చి వెళ్ళని కోరినారు అయా యుగా యుగాలు మీతో పాటు ఉండవాలని కోరినారు తండ్రి అయ్యా నాటి ఏర్పాటుకై నాటి కృపకై నేను కొందరు ఆచరించుకుంటున్నాను అయ్యా నా జీవితంలో మీరు చూపుతో వచ్చినటువంటి ఆ యొక్క దీర్ఘశాంతం అయ్యా ఊరిమికై అయ్యా నమ్మకం ఏంటండ్రి ఆ యొక్క నమ్మకత్వానికి కొందరు నా జీవితంలో కుటుంబంలో చేసినటువంటి అద్భుత ఆశ్చర్య మీకు కొందరు ఆచరించుకుంటున్నాను తండ్రి మీకు నేను ఏమి అర్పించగలం దేవా నమ్మకం ఏంటండీ మధువాన్ని పనికి మార్లు వాళ్ళని ఒప్పుకుంటున్నాను తండ్రి అయ్యా కేవలం కేవలం పనికి మార్లు అనే తండ్రి అయ్యా నమ్మకం ఏంటండీ సమస్తమైనటువంటి నేతృత్వం సమస్తమైనటువంటి భ్రష్టత్వంతో నిండినటువంటి నన్ను అయ్యా నమ్మకం ఏంటండ్రి మీరు ప్రేమించిన విధానానికి అయ్యా నమ్మకం ఏంటండీ ఆ యొక్క ప్రేంగులకు ఎంత ఆశ్చర్యకరమైనటువంటి కృపకై మీకు కొందరు ఆశ్చర్యించుకుంటున్నాను తండ్రి అయ్యా మీరు నన్ను వెతికినటువంటి విధానానికి మీకు కొందరు పాదాలు పెట్టాలు చెల్లించుకుంటున్నాను తండ్రి అయా ఇక్కడ వచ్చినటువంటి ప్రతి బిడ్డ విషయంలోనూ అయా మీకు ఏర్పాటు ఆయా పిలుపు ఆ యొక్క నమ్మకం ఏంటండ్రి ప్రేంకులకి మీ నమ్మకత్వానికి తండ్రి అయ్యా నమ్మకం ఏంటండ్రి ఈ తగుల మధ్యలో తండ్రి మీ పాలస్యానికి రావడానికి అయా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి అయా మీ అయ్యా అనేకుల గురించి అనేక విషయాల గురించి మీతో అయ్యా మీ పాస్ అనేది ప్రార్థించడానికి మేరపెట్టడానికి మీరు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి కృపకాచరించుకుంటున్నాను తండ్రి అయ్యా ఇటు గొప్ప దండత ఎటు భాగ్యం నేను కలిగి ఉండడానికి కానీ అయ్యా మేము కలిగి ఉండడానికి అయ్యా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి కృపకా అయ్యా విధానానికి అయి కొందరు ఆచరించుకుంటున్నాను తండ్రి అయ్యా నమ్మకం ఏంటంటే ఫలించలేనటువంటి జీవితాన్ని నుండి దేవా ఆకలిపడుతున్న జీవితానికి మార్చండి తండ్రి అయ్యా నమ్మకమైన తండ్రి లోకం శరీర సంబంధమైనటువంటి స్వభావం నుంచి అయ్యా క్రీస్తును కోళ్ళు నడుచుకునేటటువంటి స్వభావంలోనికి ఆయన స్వభావంలోనికి క్రీస్తు స్వభావం ధరించుకునే విధంగా అయ్యా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి కృపగ కలిగిన తర్వాత ఆత్మహ్యం కలిగిన తండ్రి ఒప్పుకుంటున్నాను దేవ రంగులను తండ్రి నమ్మకమైన దేవ తప్పు పరిస్థితిని బట్టి మేము పాదాలు పొందుకరుస్తూ క్షమించమని కృపణను క్రమించమని మీ రక్త ప్రోక్షణ కింద పరిస్తుండగా సహాయం చేయండి ప్రియంగుల గ్ర రాజాంగలిగింత్రి మీకు మంచితనానికి ఆచరించుకుంటున్నాను తండ్రి దేవ ప్రేంగుల గుండ్ర రాజా హెచ్చరించినటువంటి వాక్యవాదాలు బట్టి మీకు అందరు తండ్రి ప్రేంగుల గుండ రాజాంగులు గంట్రీ మా జీవితాలను సరి వారంగా నమ్మకం తండ్రి ప్రియంగుల గని జీవితం జీవించే వారంగా అయ్యా ప్రభు అయ్యాటి జీవితం చేయించడానికి కృపణ నిగ్రహించండి నమ్మకం దేవా రెంగులను మీ కాస్త చెప్పుకుంటూ మీ వైపు చూస్తూ దేవా మమ్మల్ని మీ చేతులు కప్పగించుకుంటూ దేవా మీ నామాన్ని హర్చిస్తూ మమ్మల్ని మీరు తప్పించుకుంటూ వారి పరుషం మీద ఉండడం మృతమారు కొంచెం నాకు పరిశుద్ధి వాదనాలు నా తర్వాత తండ్రి మీకు తెలుసుకోవాలి మీరు మాకు అనుగ్రహించి మీకు ఇష్టం అవకాశం బట్టి పనులు అంటారు అది ఒక ప్రియల మీద మాట్లాడుతూ హెచ్చరిస్తున్నారు తండ్రి సరి చేసుకుని రేపు చూపించి వాటిని పాటించే బిడ్డలుగా తయారు చేయమంటారు అన్నీ మీకు సాక్షి నిలబెట్టుకోమంటారు అది తీసుకొస్తుండగా అన్ని పద్వి మనం సాధించమన్నారు అర్థం కాదు నేర్చుకున్నా పరిస్థితి కష్టం కాలంలో తీవ్రం మర్చిపోబడతాయి తనకాలు చేస్తే తీసుకుని తిరగం కాబట్టి పైన మీ బిడ్డల్ని చుట్టా కంచబెట్టండి రక్తం చేత కొనబడ్డవారి తప్పని సాధిస్తుంది ఏమన్న స్త్రీలకి కెరియర్స్ వాళ్ళ స్టేజీ సహాయపడేవరణ సహాయపడండి ఆధారీ మమ్మల్ని అందరినీ చేయపరచుకున్నాం క్రీస్తు పరిశుద్ధ నా సాధిస్తున్నాను తండ్రి సార్ మీద నిరక్షణం ఉంది సార్ ఓకే మన ప్రభుని ఏ శుకృష్ణ సమాధానం అడిపింటూ మనందరికీ చదాకాలంతో ఎండిన దాకా